శ్రీరామచంద్రకాణగ మాతనోతు సీతాముఖం చరిక నిరంతరం మంగళమాతనోతు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు రిసత్ శ్రీ గురుభ్యో నమ శివా నారాయణం నమస్కృత్యరం చె నరో సరస్వతి వ్యాసం తయము దివ్యాత్మ స్వరూపుల తండ్రులరా వేంచేసి ఉన్నటువంటి విశ్వజనని అనుసూయ మాతకు విఘ్నేశ్వర స్వరూపమైన హైమవతి దేవికి సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరిభురాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాదపద్మములకు పరమహంస పరిభురాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరానంద సరస్వతీ స్వామివారి దివ్య పాదపద్మములకు శతకోటి వందన సమసమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తు ఉన్నటువంటి తల్లులకు తండ్రులకు ఆ భగవంతుని యొక్క ఆ అమ్మ యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ మన ఈ ప్రవచన ప్రయాణంలో నిన్న అనుశాసనిక పర్వాన్ని పూర్తి చేసుకున్నాం ఏది శాసనంగా చెప్పబడిందో దాన్ని నువ్వు అనుసరించాలయా అను యోగి శాసనం ఖచ్చితంగా నీవు అను అనుసరించవలసిందే అని చెప్పారు ఇప్పుడు అశ్వమేధ్వ ఎవరు ఎన్ని చెప్పినా మనస్సు సక్రమమైన స్థితిలోకి రాకపోతే అవన్నీ వినడానికి ఉపయోగపడతాయి తప్ప ఆచరణకు ఉపయోగపడదు ఆచరణకు ఉపయోగపడు అనేక రకాలైనటువంటి బోధలు చేశారు శాంతి పర్వంలో కృష్ణ పరమాత్మ చెప్పారు భీష్మాచార్యుడు చెప్పారు అనుశాసనిక పర్వంలో కూడా చెప్పారు అనేక రకమైన ఉపాఖ్యానాలు చెప్పారు ఎన్నో ఎన్నో ఉదాహరణలతో నిరూపించారు మనం కూడా విన్నామా అండి విన్నామా వినలేదా విన్నాం ఇన్ని చేసిన వశువులలో ఒక్కడైనటువంటి తాను మిగతా వారికన్నా ఎక్కువ పాపకర్మ చేయటం చేత వెంటనే వెళ్ళిపోకుండా కొంతకాలం భూమి మీద ఉండవలసిన ఆవశ్యకత ఉన్నటువంటి ఆ వసు గాంగేయుడుగా దేవవ్రతుడుగా అవతరించాడు తండ్రి కొరకు ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అనేటువంటి అన్వర్థనామాన్ని పొందాడు అన్వర్థము అంటే లక్షణముల వల్ల కలిగినటువంటి నామం అందుకనే ఆ పేరు పెట్టేటప్పుడు నామకరణం చేసేటప్పుడు కూడా జన్మనామము మాసనామము వత్సర నామము అన్వర్ధనామము వ్యవహారనామము మొత్తం ఎన్నండి ఐదు ఉన్నాయి అర్థమైందండి జన్మనామం వత్సర నామం మాసనామం అన్వర్ధనామం వ్యవహారనామం ఐదు రకాలు లెక్క తేలింది కదండి కనుక అన్వర్ధనామం అంటే వాడి యొక్క గుణాన్ని బట్టి వాడు చేసేటువంటి కర్మను బట్టి వచ్చేటువంటి నామం అన్వర్థ నామం ఇంకా ఎవడు దాని మీద కూర్చున్నా పేరు అట్లాగే ఉంటుంది పోదు బ్రహ్మగారు ఉన్నాడు ఆయన కాలపరిమితి అయిపోగానే ఏం కావాలయన వెళ్ళిపోవాలి ఇంకొక ఆయన వస్తాడు కదా ఆయనేమని పిలవాలి అంతే ఇది అన్వర్థం అర్థమైందండి దీన్ని అన్వర్థనామము అని అంటాం వ్యవహారనామం ఆ శరీరాన్ని మనం పిలుచుకోవటం కోసం పిలిచేటువంటి నామాన్ని వ్యవహారనామం అంటాం ఏ మాసంలో పుట్టాడో ఆ మాసాన్ని అనుసరించి ఈ నక్షత్రానికి ఆ మాసానికి ఉన్న సంబంధాన్ని బట్టి పెట్టేటువంటి పేరు మాసనామం అలాగే సంవత్సర నామం ఇవన్నీ ఉంటాయి ఈ వశువులలో ఉండేటువంటి వాడు వీడు భూమి మీద ఎక్కువ కాలం ఉండాలి భీష్ముడు అనేది కేవలం ఆయనకు అన్వర్థనామము ఆయన చేసిన కర్మను అనుసరించి వచ్చినటువంటి పేరు చాలా దివ్యంగా లోకల్లో కొంతకాలం ఉండవలసి ఉన్నది కనుక ఉన్నాడు ఇప్పుడు ఆ పశువులలో మిగిలిన వాడు కూడా ఏమైపోయాడండి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే భీష్మాచార్యుడు మరణించాడో మళ్ళీ ధర్మరాజు పరిస్థితి మొదటికి వచ్చింది ఇంత వాడిని కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్పి చెప్పి చెప్పి చెప్పి ఎవరెవరు చెప్పారని భీష్ముడు చెప్పాడు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు ఎన్ని చెప్పినా ఆ ఉన్నాయా నువ్వు చెప్పింది నిజమే అన్నాడు మళ్ళీ ఇప్పుడు భీష్మాచార్యులు పోయేటప్పటికి మాత్రం అతని బాధ అతనికి ఉన్నది అవునా కాదునా కనుక కృష్ణుడు కాదు కదా ఇంకెవరు చెప్పిన వీడు మాండు కనుక వీడిని ఏం చేయాలి ఆలోచించారండి తాతగారు ఎవరా తాతగారు ధర్మరాజుకు తాత ఎవరండి వ్యాస భగవానుడు తాత అని పిలుచుకునేటువంటి భీష్ముడు వెళ్ళిపోనే వెళ్ళిపోయాడు ఇప్పుడు మిగిలి ఉన్నదెవరయ్యా అంటే వ్యాసుడే అతన్ని కర్మ మార్గంలోకి మార్చాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు కారణం ఏమంటే కష్టం అనేటువంటిది సహజం ఆ కష్టం కలిగినప్పుడు మనం దాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం కాకుండా ఏదో ఒక పనిని కల్పించుకుని ఆ పనిలోకి కనుక వెళ్ళినట్లయితే ఆ కష్టము అనేటువంటిది కొద్దిగా పక్కకు తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పని చేస్తున్నాం కనుక మన మనస్సు మళ్ళీ ఎటువైపుకు వస్తుంది ఆ పని వైపుకొస్తుంది అవును కదండి అందువల్ల ఏదో ఒక పనిలో వీడిని పెట్టాలి ఆ చేయబడేటువంటి కర్మ కూడా ఎటువంటిది అయి ఉండాలి అంటే సత్కర్మ అయి ఉండాలి దేనికైనా సత్ అనేది చేరితే గొప్పదవుతుందని నిన్న మొన్న మనం చెప్పుకున్నాం గుర్తుందండి కనుక ఆ కర్మ ఎటువంటిది అయి ఉండాలి సత్కర్మ అయి ఉండాలి అందువల్ల వ్యాసుల వారు ప్రత్యక్షమయ్యారు అక్కడ దుఃఖపడుతున్నటువంటి అతన్ని చూచి ఓదార్చారు ఆయన ఇప్పుడు నీవుగా ఒక స్త్రీ వలె ఇలా దుఃఖపడడం అనేటువంటిది ధర్మం కాదు నీ రాజ్య పరిపాలనా వ్యవహారాలు చూడాలి కనుక నీవేం చేయాలి అశ్వమేధయాగం చేయవలను ఇంతకు ముందు రాజ్యసూయం చేసేసావు కదా కేవలం క్షత్రియులు చేయదగినటువంటి యజ్ఞములు ఎన్నండి రెండే రెండు రాజసూయ యాగము అశ్వమేధ యాగము మిగతావన్నీ ఒకవేళ చేయాలి అనుకున్నప్పుడు నీవు ప్రక్కన ఉండి బ్రాహ్మణుల చేత చేయించాలే గాని నీవు హోతగా కూర్చుని చేసేటువంటి హక్కు నీకు లేదు అర్థమైందండి ఇవాళ రేపు ఎంతమంది అండి మొన్న ఒకరు అడిగారు నన్ను ఏమండి చండీ సప్తశతి పారాయణ చేయవచ్చునా చేసుకోవచ్చు ఈ దాన్ని మన నియమంగా కూర్చుని చేయాలంటే ఉండే నియమాలు ఏమిటి ముందు ఆ మంత్రాన్ని ఉపదేశం పొందాలి అని చెప్పాను ఉపదేశం లేకుండా చెయ్యకూడదా చేయకూడదు అసలు పారాయణే చేయకూడదు చండీ పారాయణ దేంతో సమానం శ్లోకాలు కావవి మంత్రముతో సమానం అర్థమైందా అండి రామాయణంలో ఉండేటువంటి సుందరకాండ లలితోపాఖ్యానంలో ఉండేటువంటి సప్తశతి ఈ రెండు కూడా పరిపూర్ణమైనటువంటి మంత్రములు అర్థమైందా అండి అది మంత్రం కదా మంత్రం అన్నప్పుడు ఉపదేశం లేకుండా చేయవచ్చు నా హెగిన్ బాత పుస్తకాలు కొనుక్కుని చదువుతున్నారు కదండి ఇవాళ శుక్రవారం కనుక ఈ మంత్రం రాసుకోండి ఇది కనుక చదివినట్లయితే మీ ఇంట్లో కట్టెలకి కట్టెలు కూర్చొను ఆయన ఉపదేశం చేస్తాడు వీళ్ళు రాసుకుని రోజు జపం చేస్తారు ఏం ఉపదేశం అండి ఇది నాకు అనిపించింది కలి ఎంత గొప్పగా వచ్చాడు రా లోకానికి ఒక గురు ఆయన ఉపదేశం చేయడం ఆయనకు సేవ చేయడం ఇటువంటి ఏం లేవు వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు రాసుకుంటున్నారు చేస్తున్నారు జపాట్ చేసేవాళ్ళు ఉన్నారు అట్లా కనుక ఓ ఉపదేశం పొందితే దాని ఆ చెండి మంత్రాన్ని ఉపదేశం పొందాలి నవార్ణ మంత్రము అంటారు దాన్ని తొమ్మిది అక్షరాలు ఉంటుంది దాన్ని ఉపదేశం పొందితే అప్పుడు పారాయణ చేయవచ్చు లేదా కనీసం బాల మంత్రోపదేశమైనా ఉంటే చేయవచ్చు అమ్మా ఇప్పటికే నేను చేస్తున్నానండి చేసుకోవచ్చు అని చాలామంది చెప్పారు నాకు అందుకనే ఇప్పటికీ చేస్తున్నాను మరి నన్నెందుకు అడిగి అవుతల్లి నన్ను అడిగావు గనుక ఉన్న ధర్మం నాకు తెలిసిందేదో చెప్పా నీకు తెలిసిన పని నువ్వు చేస్తున్నావు కదా చేసుకోమన్నా అంతే కానీ న్యాయంగా ఎట్లా చేయాలండి గణపతి హోమం చేస్తున్నారు చండీ హోమం చేస్తున్నారు అన్ని హోమాలు చేస్తున్నారు చిట్టే చివరికైతే పరిస్థితి ఎంతవరకు వచ్చింది జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ జై కపీలోకూనామ స్వాహ ఎవరి అండి వీడు హనుమాన్ చాలీసాతో హోమంటే విన్యాయం అతులిత బల ధామం స్వర్ణశైలాం స్వాహ ఎవరిని స్వాహ చేసినట్టు ఇప్పుడు ఏం చెప్పాలి అడిగి చేస్తున్నారు యజ్ఞం కానిది లేదు మంత్రం కానిది లేదు ఎవరు ఉపదేశం చేసేవారు లేరు ఇది ధర్మమా అధర్మమా అని చెప్పేటువంటి వారు లేరు ఒక నియమంతో సంబంధం లేదు నేను అనుకుంటూ ఉంటా చాలా తులీయమైన స్థితికి చేరుకున్నది లోకం ఎందుకంటే ఆ స్థితికి చేరుకున్న వాళ్ళకి మంత్రాలతో పని లేదు తంత్రాలతో పని లేదు ఎవరితో పని లేదు చెట్టు చివరికి వాళ్ళ దేహంతో కూడా వాళ్ళకి పని చాలా తులీయమైన స్థితికి వచ్చేసాం కలియుగంలో ఆహాహా ఎంత గొప్పగా ఉన్నది అంతే కనుక ఓ పద్ధతి ఉన్నది ఓ విధానం ఉన్నది ఒకవేళ ఇతరమైనటువంటి యజ్ఞాలు చేయాలి అనే ఉత్సాహం నీకు ఉండవచ్చు అప్పుడు నువ్వేం చేయాలి కేవలం కట్టగా మాత్రమే ఉండాలి కానీ హోతగా ఉండేటువంటి అవకాశం లేదు ద్రవ్యాన్ని ఖర్చు పెట్టు హాయిగా చేయించుకో అవకాశం ఉన్న బ్రాహ్మణుడు వచ్చి చేస్తాడు లేదా మానేసి అర్థమైందండి నువ్వు చేయవలసినవి మాత్రమే నువ్వు చేయి నువ్వు ఏం చేసుకోవాలి క్షత్రియుడవు కనుక రాజసూయ యాగం అశ్వమేధయాగం రాజసూయ యాగం చేసేసావు కనుక ఇప్పుడు అశ్వమేధయాగం చేయవయ్యా సింహాసనాన్ని అధిరోహించావు ఈ అశ్వమేధయాగం ఎటువంటిదయ్యా అసలు యజ్ఞమే దివ్యమైనటువంటిది ఎటువంటిది య్ఞము చాలా దివ్యమైనది ఎన్ని రకాలుగా ఉన్నాయి ఈ యజ్ఞాలు చెబుతున్నాడండి ద్రవ్య యజ్ఞాక తపో తరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ మొట్టమొదటిది ద్రవ్యయజ్ఞం డబ్బులు ఖర్చు బాగా చేసేటువంటిది రెండవది ఏదండి తపోయజ్ఞం తపస్సు అనే యజ్ఞం అది కూడా యజ్ఞమే మూడవది యోగ యజ్ఞం యోగ సాధన అది కూడా యజ్ఞమే యజతి ఇది యజ్ఞం అని అని అర్థం యజ్ఞం అంటే అర్థం ఏంటండి జయించడం దేన్ని జయించడం నిన్ను నీవు జయించుకునుటే యజ్ఞం జయించడం అంటే తెలుసుకోవడం కనుక యోగం కూడా యజ్ఞమే వీటన్నిటికన్నా గొప్ప యజ్ఞం ఉందండి మనం అందరం కలిసి చేస్తున్నాం ఇందులో హోత కాని వాడవ్వడు లేడు ఉద్ఘాత కాని కర్త కాని వాడవ్వడు లేడు యాగశాల మాత్రం ఇదొక్కటే యాగశాల ఏది చెప్పేటువంటి ప్రవాసకుని యొక్క దేహము యాగశాల వాడి నోటి నుండి వచ్చేటువంటిది మంత్రం హోట ఎవరయ్యా ఎవరు శ్రవణం చేయడానికి వచ్చారో వారంతా పోతరు దీన్ని ఏమన్నామంటే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అర్థమైందండి స్వాధ్యాయం అంటే కూడి అనుసంధానం చేసుకుంటూ వినటం శ్రవణం అంటే ఊరికే చెవులున్నాయి కనుక వినటం అని కాదండి చెప్పే ప్రతి అక్షరాన్ని అందుకనే వ్యాసుడు భాగ ఆ భారతాన్ని రాసేటప్పుడు గణపతికి ఏమని చెప్పాడు ఏమని చెప్పాడండి అర్థం చేసుకుంటూ రాయమన్నాడు కనుక వినేటప్పుడు కూడా ఎట్లా వినాలి అంతే అందుకనే సందేహం కలిగితే ఏం చేయాలి వెంటనే అడగాలి ఎందుకంటే కాసేపు ఆగితే ఆ సందేహం పోవచ్చు ఆ ప్లేస్లో కొత్త సందేహం రావచ్చు అందువల్ల ఏం చేయాలి ఎప్పుడు సందేహం కలిగితే అప్పుడు అందుకనే ఇది కేవలం ఉపన్యాసం కాదు ఒక తరగతి గది ఆ మనం అంతా కూర్చుని చెప్పుకుంటున్నాం అర్థమైందండి కనుక ఎట్లా చెప్పుకోవాలి తరగదు గదిలో చివరి రోజున పరీక్ష రాయడానికి సిద్ధపడే సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత వీడేదో బాబు పేలుస్తున్నాడు రేపు పేపరిస్తాడేమో అనుకుంటున్నారా లేదా అంతేనండి మీరందరికన్నా నేను చిన్నవాడినండి చాలా పసివాడిని మిమ్మల్ని పరీక్ష పరీక్షించేంత గొప్పవాడిని కాదు నేను కాకపోతే ఇక్కడ కూర్చునే అవకాశం ఇచ్చింది అమ్మవారు ఆ అమ్మవారికి నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే ఓ తల్లికి పది మంది పిల్లలుంటే ఆ పది మందిలో ఎందుకు కొరగాని వాడు ఖచ్చితంగా ఒకడు ఉంటాడు పది మంది పిల్లలు కదా వాడు ఎటువంటి ఎందుకు కొరగానివాడు మాట రానివాడు పాట రానివాడు ఏమీ తెలీదు ఆ తల్లి పాపం ఎంత బాధపడుతుందండి వీడు ఎట్టా బతుకుతాడా ఎట్టా బతుకుతాడు వీడు అన్నం ఎట్టా తింటాడు వీడికి ఏం తెలియదే మాట్లాడటం రాదే అని ఎవరన్నా చాక్లెట్ ఇచ్చినా కొంగున మూట కట్టుకుని తీసుకొచ్చి ఎవరికి ఇస్తుందండి ఆ పనికిరాని వాడికే ఇస్తుంది వాడంటే అంతగా గుండెల్లో పెట్టుకుని కడుపులో పెట్టుకుని కాపాడుతూ ఉంటుంది కన్న తల్లి నేను అటువంటి వాడిని కనుకనే తన చిటికిన వేలు నాకిచ్చి దేశమంతా తిప్పుతోంది ఆ తల్లి తనతో ఏమి చేత కానివ్వండి కనుక ఊరు ఇట్టాకైనా అబ్బాతగరా మా పెద్ద అన్నగారు చెవితూ ఉండేవారు మా అబ్బాయికి అసలు చదువు రావట్లేదండి ఏం చేయాలో తెలియటం లేదు అంటే ఆ వెనక ఎదురకుండా ఉన్నాయన్నట్టు పోనీ హరికథలన్నా నేర్పకపోయారా అన్నాడు అంటే ఎందుకు పనికిరాడువి ఈ పని చేస్తాడేమోనని అర్థమైందండి అందుకని ఊరేనాయన ఈ పని చేయరా అని ఈ పనిలో దింపి అర్థమైందండి అసలు ఆలోచనే లేని వాడిని దీంట్లోకి దింపింది ఎన్నో దేశాలు తిప్పింది తిరిగి వచ్చా కనుక దివ్యాత్మ స్వరూపుల ఏం ఆలోచించమాకండి పరీక్షను గురించి అయితే ఇప్పుడు ఆలోచించమాకండి చెప్పేదాన్ని గురించి మాత్రం ఆలోచించండి ఖచ్చితంగా Yajnam, ద్రవ్యయజ్ఞం Yajnam, యోగ Yajnam జ్ఞాన యజ్ఞం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం నాలుగు రకాలుగా ఉంటాయి శ్రవణము అంటేనే జ్ఞాన Yajnam ఎలా ఇప్పుడు చెప్పే ఈ అక్షరం వల్ల నాకేం జ్ఞానం వచ్చింది అనేంత నిశ్చితంగా పరిశీలన చేస్తూ అనుభవానికి తెచ్చుకుంటూ శ్రవణం చేయడమే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం మామూలుగా వినడం వేరు యజ్ఞంగా వినడం వేరు అయితే నీవు చేయవలసింది కేవలం ఇప్పుడు ద్రవ్య యజ్ఞం చేయాలి ఏం చేయాలండి ఇప్పటిదాకా ఏం జరిగింది జ్ఞాన యజ్ఞమే జరిగింది శాంతి పర్వంలోనూ అనుశాసనిక పర్వంలోను ఏం జరిగిందండి ఆయనకు ఆయన కూర్చున్నాడు భీష్ముడు ఉపన్యాసం చెప్పాడు అవునా కదా కనుక జరిగింది ఏ యజ్ఞం చివరి యజ్ఞం జ్ఞాన యజ్ఞం ఇప్పుడు మొదటి యజ్ఞం చేయరా ఏమిటది ద్రవ్య యజ్ఞము ఆ ద్రవ్య యజ్ఞంలో నీవు సర్వ పాపములను పోగొట్టుకుంటావు వాడు వాడు చేయవలసిన విహిత కర్మను అనుసరించి ఎవడైతే వాడి కర్మను చేస్తాడో దానివల్ల అంతకముందు ఉన్నటువంటి దుష్కర్మ ఏమవుతోంది తరుగుతోంది ఎక్కువగా చేస్తే ఇంకా తరుగుతుంది ఇంకా చేస్తే ఇంకా తరుగుతుంది అవునా కాదా అండి పైన పెద్ద గీత గీస్తే ఉన్నది ఏమవుతుంది చిన్నదవుతుంది నువ్వు చేసే సత్కర్మల యొక్క ఫలితం పెరిగేటప్పటికి తక్కువ అవునా కాదా దానివల్ల నీకు పెద్ద కష్టమేమీ ఉండదు అందువల్ల నువ్వు అశ్వమేధ యాగం చేయబోయా ఇప్పుడు మళ్ళీ ధర్మరాజుకి ఇంకో సంకట ఏడిచేవాడికి ఎప్పుడు ఏడిపోయానండి వాడు ఎప్పుడు ఆనందపడతాడు అసలు ఆ ధర్మరాజు వాడి జాతకం ఏమిటో వాడి పరిస్థితి ఏమిటో నాకు అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడైతే వ్యాసుడి మాట చెప్పాడో మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు దేనికిరా ఏడుపు అశ్వమేధ యాగం చేయాలి అంటే ద్రవ్య యజ్ఞం దానికి కావలసినంత ద్రవ్యం కావాలి ఒకవేళ మన దగ్గర అంత ద్రవ్యం లేకపోతే మళ్ళీ రాజుల మీదకు యుద్ధానికి వెళ్ళాలి మళ్ళీ కురుక్షేత్రం అవునా కాదా వాడి ఆలోచన ఏమొచ్చిందండి మళ్ళీ కురుక్షేత్రం యుద్ధం చావులు కేకలు నా వల్ల కాదన్నాడు ద్రవ్యం లేకుండా చెయ్యలేను ద్రవ్యం కోసం ఇంకొకళ్ళ మీద నేను యుద్ధానికి వెళ్ళలేను ఎప్పటికే యుద్ధం చేసి చాలా పొరపాటు చేశా కనుక చెయ్యను అని మాత్రం అనలేదండి వింటున్నారా మీరు ఏమన్నాడు ఆయన చెయ్యలేను అన్నాడు అంతేగాని నేను చెయ్యను అంటే అది వేరే విషయం చెయ్యగలిగి కూడా చెయ్యకపోవడాన్ని చెయ్యను అంటాం నేను చెయ్యలేను అన్నాడు ఎందువల్ల కేవలం ద్రవ్యలోపం వల్ల రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి ద్రవ్యాన్నే నేను సమకూర్చుకోవాలి ఇప్పుడు నేను యజ్ఞం పెట్టుకుని దానికి కావలసిన ద్రవ్యమంతా నా దగ్గర లేదు మీరంతా ఇవ్వండి అని వాళ్ళు అడిగితే ఎవడిస్తాడండి ముందు పరిపాలన సంగతి చూసుకోవాలి నిన్న కాక మొన్న సింహాసన రాజ్యంలో మనకు అనుకూలమైన వాళ్ళెవరో ప్రతికూలమైన వాళ్ళెవరో తెలుసుకోవాలి అనేక రకాలైనటువంటి రాజకీయమైనటువంటి కార్యకలాపాలు ఉండగా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలయ్యా స్వయం వినాశ పృథివీ యజ్ఞార్థం కేవలం యజ్ఞం కోసం మళ్ళీ యుద్ధం చేయటం అంటే అది న్యాయమైనది కాదయ్యా కరం ఆకార్యామి కథం శోకపరాయణ ఆ దేవతలకు ఆకారాన్ని ఇవ్వడం కోసం నేను దుఃఖంలో ఎందుకు మునుగుతానయ్యా నన్నెందుకు ముంచాలి కారణం ఏమంటే యజ్ఞము వల్ల సంతోషపడేది దేవతలండి దేవతల సంతోషం వల్ల మనకేం కలుగుతుంది వర్షాలు పడతాయి వర్షాలు పడితే సస్య సంపద బాగా ఉంటుంది ఆ సస్యం బాగా వస్తే మన కలుపు నిండుతుంది పంటలు పండక పోతే నువ్ ఎంత ధరవంతుడు అయినా ఏవైనా ప్రయోజనం ఉందా ఆ దేవి భాగవతంలో ఓ కథ చెప్పబడుతుంది ఒకనొకప్పుడు కరువు కాటకాలు వస్తే కూడా తినటానికి లేకపోతే ప్రాణాలు పోతుంటే గౌతమ మహర్షి పొద్దున విత్తనాలు చల్లి గాయత్రి జప మహత్యం చేత సాయంకాలం కోత కోసి వాళ్ళ కుప్ప అన్నం పెట్టేవాడు పొద్దున విత్తనాలు చల్లి అవునా కాదా లేకపోతే ఏమైపోతుంది ఎవడు బ్రతకలేడు కష్టం కనుక దేవతలకు తృప్తి కలిగితే మనకు పంటలు పండుతాయి తృప్తి కలగాలి అంటే ఏం చేయాలి వాళ్ళకు ఆహారం పెట్టాలి దేవతలకు ఆహారం వేరు దేమునకు ఆహారం వేరు వరబ్రహ్మానికి మన ఇంట్లో ఫోటో పెట్టి ప్రాణాయ స్వాహ అపాణాయ అంటున్నావు నువ్వేమన్నా ఇంద్రుడికి చెబుతున్నావా అన్నమాట అగ్నిపోతుడికి చెబుతున్నావా వాయుదేవుడికి చెబుతున్నావా వరుణునకు చెబుతున్నావా ఎవరికి చెబుతున్నావు మరి వాళ్ల కడుపు నిండా అంటే హోమం చేస్తూ నువ్వు వేసేటువంటి వాళ్లకు అన్నము నువ్వు పోసేటువంటి ఆజ్యమే అమృతమై వాళ్ళ దాహాన్ని తీరుస్తూ ఎవరి దాహాన్ని అండి దేవతలకు దాహం ఆ దాహము ఆహారము రెండు మనం కోరిస్తే పలానా వారు చేశాడు కనుక మనం ఆనందపడి ఆ ప్రాంతంలో వర్షం కురిపిద్దాం అందుకనే ప్రతి గ్రామంలోనూ సంవత్సరానికి ఒక్కసారైనా ఏదో ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే గానీ సుభిక్షంగా ఉండే అవకాశం లేదు లేకపోతే దుర్భిక్షమవుతుంది యజ్ఞం అందుకోసమే చేయాలి ేవేంద్రాజులను తృప్తిపరచడం కోసం ఇప్పుడు యజ్ఞం చేయాలి అంటే ఈ భూలోకంలో ఉండే రాజన్యులను సంహరించాలి వాళ్ళ తృప్తి కోసం వీణ్ణి సంహరించడం అనేటువంటిది ఎంతవరకు న్యాయమయ్యా అని అడుగుతున్నాడు ఎవరండి అడిగింది చెప్పండి కరెక్ట్ మార్గంలో ఉన్నారు ధర్మరాజు అడిగాడండి ఎవరిని వ్యాసుల వారిని అడిగాడు చివరి కర్పూర కండన్ వృత్తిమి గోత్రమంతా ప్రాప్యం కర్మ భూమి మనుజోత్తంద లోకల్లో లేదు లేదు లేదు అని ఏడవడమే ఓ పెద్ద తల్లి అర్థమైందా అండి ఏది ఉంటే దాంతోనే యజ్ఞం చేసుకోవచ్చు నువ్వేమీ వీధులు కట్టి విస్తళ్ళు వేయవలసిన పని లేదు ఇద్దరిని పిలిచి భోజనం పెట్టు వేద సభలు చేయాలంటే వేలు బోల్డ్ అన్ని ఖర్చు అవుతాయండి లక్షలు అవుతాయి ఏం చేయగలుగుతాం ఒక్క వేద పండితుణ్ణి పిలిచి నువ్వు ఏదైనా ఇవ్వదలుచుకున్నది ఆయన చేతులు పెట్టు రెండు రూపాయలు పెట్టు వద్దనం లేదే ఒకే వేద ఆ వేదమాతను పూజించిన పుణ్యం నీకు దక్కుతుంది వంద మందికి పెట్టలేకపోవచ్చు లేనివాడు ఒకటి వస్తే వాడిని కూర్చోబెట్టి విస్తరేసి వాడికి అన్నం పెట్టు ఎంత గొప్పగా ఉన్నదండి ఇక్కడ ఆనందంగా ఉన్నది ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి కంచాలి బంగారపు కంచాలే మనకు అవునా కాదా దేంతో చేసినవి కాగితంతో చేసినవి ఏ ఊళ్ళు వెళ్ళినావే విస్తళ్ళు కానీ జిల్లెళ్ళ మూళ్ళో చక్కగా విస్తళ్ళు వేసి పెడుతున్నారండి ఎంత ఎంత ఎంత గొప్పగా చాలా గొప్పగా ఉన్నది దివ్యమైనటువంటి సంస్కృతి ఆ పేపర్ ప్లేట్లు ఇంకా ఈ ఊరు రానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ నమస్కారం చేసి అయ్యా ఇంకా మీద కూడా వాటిని ఎప్పుడప్పుడు పరిచయం మాత్రం చేయి అని ప్రార్థిద్దామని అనుకున్నా అంత చక్కగా ఏర్పాటు చేస్తున్నాను ఎంత గొప్ప విషయం అండి చాలా గొప్ప విషయం పైగా అందులో తింటుంటే వాళ్ళకు పుల్లలు వస్తాయేమో అని పుల్లలతో కుట్టినవి కాకుండా మిషన్తో కుట్టినటువంటి విషళ్ళు చాలా గొప్పగా జయ గోపాల కృష్ణ భగవాను నీకు కావలసింది ద్రవ్యమే కదయ్యా పూర్వం చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను హిమాలయ పర్వతముల దగ్గర కేచర్ర పర్వతము అని ఉన్నది ఆ పర్వతానికి ప్రక్కనే అనంతమైనటువంటి నిధులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి చెప్పలేనంత ఎక్కడ ఉన్నాయి కేచర్ర పర్వతం ఆ నిధులన్నీ నీకు ఎంత చేతనైతే అంత తెలుసుకో హాయిగా అశ్వమేధయాగాన్ని చెయ్యి చెతున్నా ఎవరో అక్కడ పెట్టినటువంటి నిధిని నీవు తెచ్చుకోవడం అనేటువంటిది ఏమిటి అని మళ్ళీ నువ్వు అనుకోవచ్చు ఇది దొంగతనం అవుతుంది కదా ఆ సొమ్ము మనం ఉపయోగించుకోవచ్చునా అనేటువంటి ఆలోచనతో నీవు బాధపడవచ్చు కానీ అది దొంగతనము చేయబడిన వస్తువు కాదు నువ్వు చేస్తే అది దొంగతనము నేను చెప్పేటువంటిది జాగ్రత్తగా విను పూర్వం ఇక్ష్వాకు మనువంశంలో గొప్పవాడు అర్థమైందండి ఆ మనువంశంలోనే ధ్రువసంధి అనే పేరు కలిగిన రాసున్నాడు ఆ ధ్రువసంధికి ఎనిమిది మంది కుమారులు ఆ ఎనిమిది మంది కుమారులలో ముక్తుడు అనే పేరు కలిగినటువంటి వాడున్నాడు చాలా గొప్పవాడు వాడి పేరే ముక్తుడు ఒట్టునే ముక్తి వచ్చింది వాడికి ఆ ముక్తుడు చాలా చాలా గొప్పవాడు ఎన్నో యజ్ఞాలు చేశాడు చిత్తజివరకు తాను చేసినటువంటి యజ్ఞంలో వచ్చిన సొమ్మంతా ఎవరికి దానం చేశాడు అంటే బ్రాహ్మణులకు ఇచ్చేశాడు అశ్వమేధ యాగంలో కానీ రాజసూయ యాగంలో కానీ అసలు ఏ యాగంలో అయినా సరే డబ్బులు మిగల్చకూడదు ఏంటో చెప్పండి ఏం చేయకూడదు డబ్బులు మిగల్చకూడదు ఒకవేళ మిగిలితే అక్కడేదైనా దేవాలయానికి ఇచ్చి రావాలి కాని నేను చేసిన యజ్ఞంగా దాన్ని వాడు జేబులో వేసుకుని వస్తే వాడి జేబులో ఉన్నదైతే లక్ష్మీదేవే కానీ వాడి వెనకాల ఈ లక్ష్మీదేవి గారి అక్క గారుస్తుంది ఎవరావిడా జ్యేస్తా దేవత ఈ జేబులో ఉన్నవిడ చెంచక కాసేకుండా వెళ్ళిపోతుంది ఆ జ్యేష్టా దేవికి చెంచలత్వం ఏమి లేదు వచ్చిన తోట స్థిరో భవా వరదో భవా సుప్రసన్నో భవా స్థిరాసనము కురు కూర్చున్న తర్వాత లేస్తుందా అండి యాగద్రవ్యాన్ని తీసుకురాకూడదు అందుకనే మొత్తం బ్రాహ్మణులకు దానం ఇచ్చేసారు భూమి దక్షిణలు ఇచ్చాడు గోవులు ఎన్ని రకాలైన దానాలు చెప్పబడినాయండి వ్యాస భగవానుడే చెబుతున్నాడు ధర్మనందన వినవయ్య మొట్టమొదటిది భూదానము మొట్టమొదటిది అంతకన్నా గొప్పది విద్యా జ్ఞానదానం దానికన్నా గొప్పది అన్నదానము దానితో సమానమైనది సువర్ణదానము ఈ నాలుగే ప్రధానమైనటువంటి దానాలు భూదానం ఎంత ఈడితేడు అన్నాడండి ఎంత భూమి ఈడితేడు అని ఈ గుప్పెడు మూసి ఇలా పెడితే ఎంత ప్లేసు అది ఆక్రమిస్తుందో ఆ భూమిని దానం చేసినా పుణ్యమేటప్పుడు అర్థమైందా కాలేదా ఇడితేడు అంటే ఎంత పిడికిలి మూసి ఆ పిడికిలిని భూమి మీద ఇలా పెట్టాలి ఇలా కాదు ఇలా పెట్టాలి ఇలా పెడితే ఆ చేయి ఆ హస్తం ఇదంతా కాదు ఇదొక్కడే ఎంత ప్లేస్ ఆక్రమిస్తుందో ఆ కొద్ది భూమిని ఇచ్చినా కొన్ని తరాల వాళ్ళు తరిస్తారు అన్నారు ఏ దానం అండి భూదానం దానికన్నా గొప్పదేది విద్యాదానం జ్ఞానదానం ఎంతమందికి ఎంత చదువు చెబితే అంత గొప్ప విషయం అండి మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మలో అతడు గొప్ప విద్యావేత్త అవుతాడు ఎందుకంటే ఇంతమందికి అతడు విద్యను సమర్పించాడు తనకు తెలిసినటువంటి దాన్ని సమర్పించాడు కనుక దాని తర్వాత గొప్పది అన్నదానం ఎందుకు అన్నదానం గొప్పదని మీరు తెలిసిన వాళ్ళే దానికన్నా గొప్పది సువర్ణదానము ఎందువల్ల అంటే బంగారమును దానము చేయుట వల్ల కలిపురుషుని ప్రభావము మన మీద ఉండదు దేనికండి సువర్ణదానం కలిపురుషుని ప్రభావం ఎందుకంటే బంగారంలో ఎవరుంటారు కలిపురుషుడు ఉంటాడు అని భాగవతం చెప్పింది అర్థమైందండి కనుక ఆ కలిపురుషుడి ప్రభావం మన మీద ఉండకుండా వాడి ప్రభావం ఉన్నదంటే నరమహారాజ్ ఏమైపోయాడు వాడి ప్రభావం మన మీద లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దానం చెయ్యమన్నారు అందువల్ల ఈ నాలుగు దానాలు చాలా గొప్పవయ్యా షోడశ దానాలని పదహారు రకాలైన దానాలు శయ్యా దానము గ్రంథ దానం పాత్ర దానం రౌప్య దానం లవణ దానం తైల దానం ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఉన్నాయి ఘత దానము నెయ్యి కూడా దానం చేయవచ్చున్నారు ఇన్ని రకాలైన దానాలు ఉన్నాయి వాటిల్లో శ్రేష్టమైనటువంటివి ఈ నాలుగు ఆయన ఏం చేశాడో తెలుసున ముక్తుడు అనబడేటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందిన పదహారవ తరంలో వాడు ఎన్నో తరం పదహారవ తరం ఆ తరంలో వాడు భూరి దక్షిణలు ఇచ్చాడు కోవులు ఇచ్చాడు ఎన్నో దానాలు చేశాడండి ఈ బ్రాహ్మణులంతా వాడిచ్చిన సొమ్మంతా తీసుకుని చిత్త చివరికి ఎవడికి వాడు ఇళ్లకు తీసుకు వెళ్ళలేక ఆ సొమ్మునంతా ఏం చేశారయ్యా అంటే ఇదిగో ఈ కేచర పర్వతం దగ్గర పెద్ద గొయ్యి తీసి అందులో పడేశారు ఆ ద్రవ్యాన్నంతా ఏం చేశారండీ ఆ బ్రాహ్మణులు ఇవాళ్ళు ఎవడైనా అట్ట పడేసేవాడు ఉన్నాడా చెప్పండి ఎవడు పడేస్తాడా మనం తీసుకుపోదామని చూస్తాడే తప్ప పడేసేవాడు పనులు గొయ్యొకటి తీసి అందులో పడేసి పైన కప్పేసి ఇంకా ఎవరైనా ఏదైనా సత్కార్యమునకు అవసరమొస్తే వాళ్లకు తెలిస్తే వాళ్ళు తీసుకుపోతే ఈ ద్రవ్యమంతా సత్కార్యమునకు ఉపరింక ఉపకరింపబడు కాక అని చెప్పి వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు ఆ ద్రవ్యం ఎవరిదో ఎవరు తీసుకుంటే ఏమంటారు ఆలోచన నీకు అక్కర్లేదు రెండవది నీవు తీసుకుంటున్న దేనికోసం తీసుకుంటున్నావు సినిమాకి వెళ్ళడం కోసం తీసుకుంటున్నావా బట్టలు కుట్టించుకోవడం కోసమా లేకపోతే ఇల్లు కట్టుకోవడం కోసమా దేనికోసమయ్యా నీ స్వార్థం కోసం కాదే క్షత్రువుడన్న చేయవలసినటువంటి కర్మను ఆచరించడం కోసం ఎవరికి ఏ ఏ కర్మలు నిర్ణయింపబడినాయో ఆయా కర్మలను ఆచరిస్తూనే నిష్కామ కర్మ జోలికి వెళ్ళాలి అర్థమైందండి కింద నుంచునే నేను పైకి ఎగురుతాను అంటే అక్కడికి చేరుకోవచ్చు లేకపోతే కింద పడి కాళ్ళు విరగవచ్చు కనుక క్రమ మార్గంలో వెళ్ళవయ్యా కనుక ముందు కామ్య హోమాలు చేయి ఆ తరువాతనే మిగతా అంతేకాదు ఈ అశ్వమేధ యాగం వల్ల నీవు చేసినటువంటి పాపములు హరింపబడతాయి నా మాట విని అశ్వమేధ యాగం చెయ్యి అక్కడి నుంచి ద్రవ్యాన్ని తెచ్చుకోవటం నీకేమి దోషం కాదు ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాడు ఎవరండి వ్యాసభగవానుడు వ్యాస భగవానుడే అంత మాస చెబితే కాదంటాడా ధర్మానందనుడు మరుసటి రోజు తాత మంచి ముహూర్తాన్ని చూడవ్యా మనం అంతా బయలుదేరి అక్కడికి వెళదాం ఫలానా రోజున వెళ్ళమన్నాడు ఆ కాలాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది మాట చెబుతూ ఉంటారు ఏ కాలమైనా ఒక్కటే అమావాస్య మంచిది కాదా తమిళనాడు వాళ్ళకి అమావాస్య మంచిదవునా కాదా మనకెందుకు మంచిది కాదు వాళ్ళైన మనుషులు మనం మనుషులం కాదా ఒకవేళ మనమేం మనుషులం అనుకుంటే వాళ్ళు మనుషులు కాదా మనకు పౌర్ణమి వాళ్ళకి అమావాస్య ఎందుకు మంచిదయ్యింది ఇవన్నీ ఒట్టి మూఢ నమ్మకాలయ్యా కాదండి ముళ్ళ మార్గంలో వెళ్ళాలి అంటే వాడు ఏం వేసుకెళ్ళాలి పూల మీద నడవాలంటే ఏం వేసుకెళ్ళాలి ఏం వేసుకోకుండా వెళ్ళాలి అవునా కదా ఏమండి కనుక మార్గాన్ని బట్టి మనం ప్రయాణం చేయాలి అట్లాగే మనది చాంద్రమానము కనుక పౌర్ణమి ఆధారం మనకు వాళ్ళది సౌరమానం కనుక ఆధారం వాళ్ళకు కూడా చాంద్రమానమే కనుక అయినట్టయితే వాళ్ళకు కూడా ఏది ఆధారం అవుతుంది ఎవరెవరిని ఆధారం చేసుకుని పెడుతున్నామో ఆ ఆధారం ప్రకారం వెళ్ళవలసింది కనుక కాలంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి చెడు సమయాలు కూడా ఉన్నాయి ఆయా సమయాలలో మనం సిద్ధించి పని చేయడం మొదలు ఆ పని మొత్తం నాశనం కావచ్చు చెప్పలే అర్థమైందండి కనుకనే మంచి ముహూర్తం చూడాలి ఆ ముహూర్తంలో ఆ పని చెయ్యాలి అదేమిటండి పెద్దలు ఈ మాట చెబుతున్నారు కదా రోజులన్నీ మంచివే కాలం మంచిదే నీ మనస్సు మంచిది కావాలయ్యా అని చెప్పారు ఇదేమైనా అసత్యం అంటే అక్షర సత్యం కానీ అన్నీ మంచివి అని చూడగలిగిన స్థాయికి నువ్వు ఎదిగితే అవన్నీ మంచివి ఎప్పుడు మంచి అవన్నీ ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి అప్పుడు నీకు చిత్తు కాగితమైనా తెల్ల కాగితమైన ఒక్కటి తృణంచమేరు గడ్డి పరక బంగారము రెండు ఒక్కటిగానే కనబడతాయి వాడికి ఆ స్థాయికి వెళ్ళిన వాడికి ఆ స్థాయికి మనం చేరుకోలేదు కదా ఇంకా ఎక్కడున్నాం మనం సగుణారాధనలోనే ఉన్నాం ఎదురుకుండా బొమ్మ కనబడకపోతే మనకి తోచదు ఆ బొమ్మకి కిరీటం పెట్టాలి చీరలు పెట్టాలి పోయిన ఉత్తరీయం వేయాలి పొలుసులు వేయాలి అలంకరించాలి దాని పోయిన పెట్టాలి ఇవన్నీ ఆ మళ్ళీ అరుచు ఉండాలి ఇన్ని చూసుకునే అమ్మవారు ఎంత బాగుందో అనుకుంటాం మనం కనుక మనం అంతా ఎక్కడ ఉన్నామండి సగుణారాధనలోనే ఉన్నాం నిర్గుణారాధనకు చేరుకున్నారే వాళ్లకు వర్జాలతో పని లేదు అమావాస్యతో ఆ స్థాయికి చేరుకున్న తరువాత వాళ్ళు మనుషులు కాదా అంటే కాదు ఖచ్చితంగా కాదు మానవాతీతమైనటువంటి దివ్యమైన తత్వాన్ని వాళ్ళు పొందారు మామూలు మానవుడు వేరు వాళ్ళు వేమైందండి వాళ్ళను ప్రత్యేకంగానే చూడాలి కనుక అక్కడ వాళ్ళు వదిలేసినటువంటి ఆ ద్రవ్యాన్ని తీసుకురావడం కోసం ముహూర్తం పెట్టారు ఎవరు వ్యాసభగవానుడు ఆ ముహూర్తాన్ని అనుసరించి మొత్తం పాండవులంతా అనేక రకాలైన రథాలు అక్కడ దొరికిన ధనాన్ని వేసుకురావాలి కదండి మరి మనమైతే లేల్యాండ్ లారీ లేకపోతే ముప్పై రెండో నలభై రెండో చక్రాలు ఉండే బండి ఒకటి ఉండేది చాలా పొడుగ్గా ఉండేది అన్నిటికన్నా పెద్ద ఎదురు చూసి తీసుకెడతాం అర్థమైందండి ఊరికే వస్తుంది కదా తీసుకురావచ్చు అని వాడి మూడు అడిగాడు శ్రీలంకలో ఇప్పటికీ ఆ బంగారం గోడలు ఉంటాయా అండి సుందరకాండ చెబుతుంటే కనకష్టం బరుచిరం తోర్రనే విర్రాజితం అని శ్లోకం చదువుతుంటే ఏమండి ఆ బంగారం గోడలు ఉన్నాయా బంగారపు రోడ్లు ఉన్నాయా ఏమిటంటే వీడి ఆలోచన వెళ్ళి కాస్త తవ్వుకు తీసుకుందామని ఆ గోడలుంటే రెండు ఇంటికెలు తెచ్చుకుంటే చాలు జీవితాంతం అయితే బతకచ్చు అని వాడు ఉద్దేశం వీడికన్నా ముందు వాళ్ళు లేరు తెలివైన వాళ్ళు ఎప్పుడో కాజేశారు వాళ్ళు ఏవీ లేవు ఉప్పు నీళ్ళు తప్ప ఆ శ్రీలంక పెడితే మామూలు ఇక్కడ మనం ఇరవై రూపాయలు పెట్టుకొనుక్కునేటువంటి వాటర్ బాటిల్ అక్కడ డెబ్భై రూపాయలు అండి మంచి నీళ్లు కావాలంటే మనం ఏం చేయాలి వంద మిగతా వాటికి ఖర్చు పెట్టక్కర్లా ఒక మంచి నీళ్ళకే అయిపోతాయి మొత్తం ఎందుకంటే మొత్తం ఎక్కడ తగ్గినా వచ్చేది ఏ నీళ్ళు ఉప్పు నీళ్ళే వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఎక్కడి నుంచి రావాలి మెడ్రాస్ నుంచి రావాల్సిందే మొత్తం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఈ పరిస్థితుల్లో మొత్తం రథాలు అనేకం వెళ్ళినాయి పాండవులు వెళ్ళారు దౌమ్యుల వారు వచ్చారు వ్యాస భగవానులు వచ్చారు ఆ నిధికి కావలసినటువంటి పూజ చేశారు ఇప్పటిదాకా నిధి అక్కడ ఉన్నదని తెలిసినటువంటి అనేకములైనటువంటి అంతర్లీన శక్తులు అని ఉంటాయండి కొన్ని ఏమిటి వాటిల్ని ఏమంటాం మనం గాలిలో అనేక రకాలైనటువంటి భౌతములు ఉంటాయి మనకు తెలియకుండానే ఉంటాయి అర్థమైందండి అవన్నిటినీ కూడా బయటకు పంపించాలి అందుకోసమని ఏం చేయాలి శాంతి కర్మలు చేయాలి క్కడే ఉన్నాడు కనుక దౌమ్యుల వారి చేత చెప్పించి శాంతి కర్మలు బాగా చేయించాడు బలిహరణములు ఇప్పించాడు ఎవరికి ఏ ప్రమాదం కలగకుండా అడగండి ఏం లేదా బలిహరణాలు ఇప్పించాడు ఇవన్నీ అయిన తర్వాత నమస్కారం చేసి అప్పుడు కనకులు తవ్వేటువంటి వాళ్ళు వాళ్ళను పిలిచి తప్పండిరా తవ్వితే అనంతమైనటువంటి నిధులు కనపడినాయండి ఎన్ని రథాలు తెచ్చారో అన్ని రథాలు నిండగా ఇంకా ఉన్నది అక్కడ అర్థమైందండి వాళ్ళు తెచ్చిన రథాలన్నీ నిండిపోయినాయి ఆ రథాలు నడుపుకుంటూ వీళ్ళు నడుచుకుని వెళ్ళారు అంతే తప్ప రథాలెక్కి వెళ్ళాల అంత చోటు లేనంతగా నింపేశారు అందులో నిధులు ఉన్నాయి ఇంకో రహస్యం చెప్పమంటారా అధ్యస్థితే అన్నాడు వ్యాసుడు ఇంకా ఇప్పటికి ఉన్నవి అని ఇది రాసే నాటికి చెప్పాడండి ఆ తర్వాత ఎవరు తవ్వాడు దాన్ని ఎవరు తవ్వలేదు కనుక ఇప్పటికి కూడా అవి పర్వతం దగ్గర మీకు ఎదున అవకాశం ఉంటే చూడండి కేసర పర్వతం అడ్రస్ తెలిస్తే నేను మీ దాకా చెబుతానా అంత పిచ్చివాళ్ళాకా కనపడ్డా మీకు ఏమండి రామాయణంలో రెండు విద్యులు ఉన్నాయండి బల అతి బల విన్నారా ఈ బల అతి బల అనే విద్యల వల్ల ఆకలి ఉండదు దాహం ఉండదు ఆ విద్యలు కనుక మనం మనకి తెలిస్తే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉపదేశం చేసి పని చేయకుండా కూర్చుంటాం మనం ఎందుకంటే తినే పని లేదు తాగే పని లేదు కదండి ఇక సంపాదించాల్సిందే ఉంది ఆ పెద్దవాళ్ళు ఇచ్చింది ఏదో ఉంటుంది నాలుగు బట్టలు కొనుక్కుని అవే మార్చుకుంటాం వేసుకుంటూ ఉంటాం ఆకం లేదు దాకం లేదు అప్పుడు వీడేమవుతాడండి మానవుడు క్రియాశూన్య అవునా కాదా సోమరిపోతూ అవుతాడు కలియుగంలో ఉన్న మానవుల సంగతి తెలిసి ఆ రెండు విద్యలు కూడా బలుక్కుని పోయినాయి బల అతి బల అట్లాగే ఆ కేచర పర్వతం కూడా ఎక్కడుందో ఎవరికి తెలియకుండానే దాక్కుండా దాని దగ్గరికి వెడితే దాని ఈ నిధి బయటపడం ఎందుకంటే కలియుగంలో మానవులు సామాన్యం అండి నిధులు ఉన్నా లేకపోయినా తవ్వుతున్నారు కదండి దేనికోసం ఏదో దొరుకుతుందనే ఆశ అవి తవ్వడం బలివ్వాలని పసిపిల్లల్ని తీసుకెళ్లి బలివ్వడం ఎంత చందాలం ఎంత మూర్ఖత్వం ఎంత ఆశ లోకంలో ఎనికండి ఆశ ఒకవేళ భగవంతుడే గనబడి నేను ఇస్తాను మొత్తం ధనమంతా వాడికిస్తే ఏం చేస్తానండి గుండె ఆగి చచ్చి ఊరుకుంటాడు కదా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మీకు తెలిసిందా ఈ విషయం ఏ విషయం అయ్యా ఇవాళ లాటరీ ఫలితాలు వచ్చినాయండి మీరు ఎప్పుడూ కొంటూనే ఉంటారు కదా ఏది మీ దగ్గర ఉన్న టిక్కెట్ ఇవ్వండి ఆ డాక్టర్ జేబు నుంచి టిక్కెట్ తీశాడు పేపర్లో చూశాడు ఈ టిక్కట్లో ఉన్న నెంబర్కి మొట్టమొదటి బహుమానం ముప్పై ఆరు కోట్లు డాక్టర్ గారు మీ దానికే వచ్చినాయని ముప్పై ఆరు కోట్లు తీసుకోవడానికి వాళ్ళు లేడు ఈ మాట చెప్పంగానే గుడ్ అయిపోయింది అవును దొరికితే భరించగలిగిన శక్తి కూడా మనకు ఉండాలండి ఏ సంపదైనా అంటే ఆధ్యాత్మిక సంపద జ్ఞాన సంపద యోగ సంపద అర్థమైందండి భక్త సంపద ఏ సంపదైనా ఎంతవరకు ఎంతవరకు ఎంతవరకు పొందాలో అంతవరకే మించినదైతే ఏమవుతుందండి దాన్ని శక్తి హృదయానికి ఉండాలి హృదయానికి పెంచుకోవాలి అంటే ఏం చేయాలండి ఒక్కటి మార్గం ఆశసావలే అన్నారం హృదయానికి బలం రావాలి అంటే దేనివల్ల వస్తుందండి కోరిక లేకపోవుట దీని వల్ల శరీరానికి బలం రాకపోవచ్చు హృదయానికి గుండె నిబ్బరం బాగా వస్తుంది అది వచ్చిన తర్వాత దేన్నైనా తట్టుకుంటాడు వాడు అది ఎప్పుడైతే తట్టుకుంటాడో ఏ స్థాయికి పెడతాడు అండి తమవాహం నువ్వే నేను నేనే నువ్వు అందుకనే భాగవతంలో ఒక మాట చెప్పాడు గోలోకానికి పెడతాడు అండి మోక్షం వచ్చిన వాళ్ళు ఎక్కడికి పెడతారు ఈ జీవుడైతే ఉంటాడు కదా మళ్ళీ పుట్టాడు కానీ ఉంటాడా ఉండడా వాడికి చావు లేదు వాడిని గాలి చేయలేదు నీళ్ళు చేయలేదు ఇవన్నీ చెప్పాడుగా ఆయనే చెప్పాడా చెప్పలేదా కనుక జీవుడు ఉన్నాడు వాడు ఎక్కడికి పెడతాడు మోక్షం వస్తే గోలోకానికి కడతాడు ఆ గోలోకంలో ఒక ఆవిడ ఉంటుంది చాలా అందంగా ఉంటుందిట ఆవిడ అర్థమైందండి లోపల ఇంకో ఆయన కూడా ఉంటాడ ఆయన ఈవిడ ఇద్దరు కలిసే ఉంటాడ గోలోకంలో ఎవరు వస్తున్నారో ఆవిడకి తెలిసి ఉంటుంది ఎప్పుడు తలుపులు మూసే ఉంటాయి గోలోకానికి ఓపెన్ చేసి ఉండవు ఆ విషయం ఆవిడికి ముందే తెలుస్తుందిట తెలిసి లోపల నుంచే అడుగుతుందిట ఏమని ఎవరు వచ్చినది అని అడుగుతుంది ఆవిడ మనం ఏం చెబుతాం నేనే అంటాం తలుపు తీసి ఒక్క తన్ను తుందిట మళ్ళీ ఇక్కడికి వచ్చి పెడతాం మనం ఏం చెప్పాలిటండి మోక్షం వస్తే త్వేవాహం నువే నేను నేనే నువ్వు ఎవరు వచ్చారంటే నువ్వే వచ్చింది అని చెప్పాలి అప్పుడు ఎంతో ప్రేమతో తలుపు తీస్తున్నట్టు ఎవరో తెలుసు నావిడా చెప్పకూడదు ఇప్పుడు రహస్యం తర్వాత చెబుతాం అర్థమైందండి ఖచ్చితంగా చెప్పే సమయం వస్తుంది అప్పుడు చెబుతాం జయగోపాల కృష్ణ భగవానికి కనుక దివ్యాత్మస్వరూపులరా ఆ స్థాయికి చేరుకోవాలి మనిషి మనం అందరం కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం మీకందరికీ కూడా ఆ భగవంతుడు అమ్మవారు కల్పించాలి అనే కోరుకుంటున్నాం మనం మంచినే కోరుకుంటాం చేసేందుకండి మనకు కావాల్సింది మంచి కావాలి కనుక దివ్యాత్మస్వరూపులరాపదా తెచ్చారు ఇప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధపడ్డారు దివ్యమైనటువంటి అశ్వమేధ యాగం ఈ వచ్చిన సంపదంతా ఎప్పటిదో తెలుసీ ప్రేతాయుగం నాటిది ఇవాకు ఎప్పటివాడు రేతాయుగం వాడు యుగాలు మారిపోయి అన్ని మునిగిపోయి ప్రళయం వచ్చిన బ్రాహ్మణులు అక్కడ ఉంచినటువంటి సంపద ఉన్నదా అనేటువంటి సందేహం మనకు కలగవచ్చు సంకల్పము అనబడేటువంటిది ఆ సంకల్ప బలం ఏదైనా ప్రాణము కలిగి ఉంటుందండి ఆ బ్రాహ్మణుల యొక్క సంకల్పం ఏమి అంటే ఈ మేము ఇక్కడ ఉంచినటువంటి ద్రవ్యము ఇంకా ఏ యజ్ఞ యాగములకైనా ఉపయోగపడుగాక అనే కథ వాళ్ళు పెట్టింది కనుకనే ఇప్పుడు ఆ ద్రవ్యం ఎందుకోసం ఉపయోగపడుతుంది అశ్వమేధ యాగం కోసం ఉపయోగపడుతుంది లేదా వాళ్ళ సంకల్పం ఇప్పుడు ఎటువంటిదండి ఆ బ్రాహ్మణుల సంకల్పం కనుక ఎప్పుడైనా ఎవరైనా చేసేటువంటి సంకల్పం ఎట్లా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి ఒకప్పుడు ఆ మనస్ఫూర్తిగా చేయడం వల్ల వాడు ఉన్నప్పుడే జరగవచ్చు లేదా వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా జరగవచ్చు త్రేతాయుగంలో ఉన్న బ్రాహ్మణులు ఇప్పటికి ఉన్నారా మరియు వీళ్ళు తీసుకెళ్లేటప్పుడు లేరు లేకపోయినప్పటికీ కూడా ద్రవ్యాన్ని యజ్ఞానికే ఉపయోగిస్తున్నారా లేదా కనుక ఆ సంకల్పం వాళ్ళు ఉన్నా లేకున్నా జరుగుతుందా లేదా అందుకనే నీ సంకల్పమే అసలైనటువంటిది అని చెప్పారు అసలైనటువంటిది ఏమిటల్లి నీ సంకల్పము ఏవం దృఢ సంకల్పయాశ్చిత ఎప్పుడైతే నువ్వు దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటావో ఆ సంకల్పం నిన్ను ఎక్కడికైనా తీసుకెళతుంది అసలు ఏ కల్పము లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు ఉన్న చోటే ఉంటావు ఎక్కడ ఉన్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను ఆ గొంగళి దాని అంత అది మనం కూడా అంతే అందుకోసమే సంకల్పం చేయి సంకల్పం చేయి సంకల్పం చేయి దేనికి సంకల్పం చేయాలి ఏ పని మొదలుపెట్టినా ముందు సంకల్పం చెప్పండి అంటారు ఎందుకు దానికి కావలసినటువంటి ఉద్యుత్త మనలో ఉండాలి కేవలం వచ్చి కూర్చోవడం కాకుండా వినడానికి కూడా సంకల్పం చేయాలి రావడానికో సంకల్పం అయితే కూర్చుని వినడానికో సంకల్పం ఏ పని చేస్తున్నా వినగలుగుతాడు ఆ సంకల్పం కలిగిన వాడు ఎక్కడ ఉన్నా వినగలుగుతాడండి రోడ్డు మీద పెడుతుంటే కొంతమంది చదువుతున్నారు ప్రతి వెళ్ళే ప్రతిరోజు ఎవరో ఒక్కడైనా అడుగుతున్నాడు చెప్పేది మీరేనా చెప్పేది మీరేనా అవునయ్యా వింటున్నావా ఆ వింటున్నాం అండి మా పనులు మేము చేసుకుంటూ వింటున్నాం బాగా వినబడుతుంది బాగుంది ఎప్పుడు వినలేదు వారతం చాలా బాగుంది ఒక్కొక్క చోట మా కళ్ళ కనబడినట్టుగా ఉన్నది ఇట్లా చెబుతున్న వాళ్ళు ఉన్నారు సంతోషం నాయన ఆనందం అమ్మవారి దయ అంతే చెప్పేది ఆవిడే వినేది ఆవిడే అన్నీ చేసేది ఆవిడే మనం కేవలం ఎటువంటి వాళ్ళం అయ్యా అంటే ఎటువంటి వాళ్ళం అండి ఈ చెప్పేవాడు ఎవరితో సమానం వేసవి కాలంలో మీరు తాగే కూల్ డ్రింకులు ఆ సీసాలో వేసుకునే గొట్టంతో సమానం ఎంతో సమానం అండి నవ్వుతారేమిటండి ఆ గొట్టం ఏం చేస్తుందండి సీసాలో ఉన్న ద్రవాన్ని ఆ మనిషికి అందిస్తుంది అవునా కదా పెద్దల వద్ద అధ్యయనం చేసిన విషయాన్ని నేను మీకు అందిస్తున్నా కనుక నేను ఎవరితో సమానం ఇప్పుడు చెప్పండి చెప్పండి ఖచ్చితం లేకుండా చెప్పాడు తాగాడు కనుక ఆ రసం తాగిన వాడికి ఉపయోగం పది రూపాయలు పెట్టి కొన్నాడు గనుక ఆ సీసాకు విలువ అందులో ఉన్న ద్రవం చల్లగా ఉండేవాడికి ఆనందాన్నిస్తుంది కనుక ద్రవానికి కూడా విలువ అందించిన గొట్టానికి విలువ తాగిన తరువాత చెత్త బుట్ట అవునా ఉపన్యాసం అంతా అయిపోయి రేపు మధ్యాహ్నం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రోడ్డు మీద కనబడి ఏమండి సత్యనారాయణ గారు బాగున్నారా అంటే ఎక్కడ చూసినట్టు అనిపిస్తుందండి ఏమనుకో మాకు అండి ఎవరు మీరు ఏంటి మీ పేరు ఏమిటి చెప్పండి ఆ పరిస్థితి వస్తుంది గతానుగతికు లో అవునండి కానీ ఒక్కటి మాత్రం నిజం నేను చెబుతున్నది మీ గురించి కాదు ఎవరి గురించి కాదండి లోకాన్ని గురించి చెబుతున్నా నేను ఒక్కటి మాత్రం నిజం చెప్పిన వాళ్ళు మరి వాళ్ళు తెలియకపోయినా అర్థమైందండి చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది మాత్రం లోపల ఖచ్చితంగా ఉండి తీరుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అప్పటికప్పుడు అక్కడక్కడ రాకపోవచ్చు కానీ సంకల్పం వచ్చినప్పుడు జిల్లెళ్ల భారతం చెప్పేటప్పుడు ఈ విషయం మనం విన్నాం రా బయటకు ఖచ్చితంగా వస్తుంది అర్థమైందండి చాలు ఆ ఒక్కడి చాలు ఒక్కళ్ళు అలా తలుచుకున్నా ఈ పశువుడు పోయినా బతికున్నట్టే లెక్క అర్థమైందా అండి కనుక వెళ్ళిపోయినా బ్రతకగలిగినటువంటి స్థితిలో మానవుడు తయారు కావాలి అంటే కేవలం ధర్మాచరణ తప్ప ఇంకో మార్గం లేదు అసలు లేదు నో అదర్ గో ఓన్లీ వన్ వే ఏమిటయ్యాది ధర్మము అంతే మధ్యలో మూడు వంతెనలు ఉన్నాయి ఆ వంతెనలు దాటాలి ఆ ధర్మ మార్గంలో ఒకటి భక్తి రెండు జ్ఞానము మూడు వైరాగ్యము ఈ వంతెనలు దాటారా ఇక మీరు ఎక్కడికి దాటాల్సిన పని లేదు అసలు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరు పాత్ర ుల సంగత గు ఈఖానుభూతికి పాత్రులు మోకపాశముల భాషితు చెప్పాదండి ఈ కర్మలన్నీ దేనికోసం చేస్తున్నామంటే కర్మ బీజములను నశింప చెయ్యడానికి అన్నారండి వ్యాసభగవానుడు ఏం చెప్పాడండి కర్మబీజములను నశించడానికి కర్మ చేస్తున్నట్టండి అర్థమైందా కాలేదా ఏం అర్థమైంది చెప్పండి అయితే అర్థం కాలేదండి మీరు చెప్పమంటే మాకు అర్థం కాలి అవునండి అవునండి చక్కని మాట ఈ ఉన్నటువంటి కర్మ బీజములు అంటే వాసనలు కోరికలు అనబడే బీజాలు దేనివల్ల ఏర్పడినవి ఇవన్నీ కర్మ ఏర్పడినాయి దేనివల్ల ఏర్పడినాయండి కర్మ ఏర్పడినాయి ఇవి పోవడానికి ఏం చేయాలి మళ్ళీ మనం కర్మే చేయాలి కర్మే చేయాలి అందుకనే పెద్దలు ఏం చెప్పారు అతి తేలిగ్గా వజ్రం వజ్రేణ భిద్యతే అన్నాడు అర్థమైందండి అది దాన్ని పోగొట్టుకోవడానికి చేస్తున్నావు గనుక ఈ కర్మ చూడడానికి కర్మగా కనపడుతుంది కానీ ఇది కర్మ కాదు కానీ పైకి మాత్రం ఎట్లా కనబడుతుంది ఒక యోగ సాధకుడు కూర్చున్నాడు యోగ సాధన చేస్తున్నాడు గంట అయింది రెండు గంటలైంది పది గంటలైంది ఎందుకంటే తులీయమైన స్థాయికి వెళ్ళిపోయాడు ఆ కొండలని పైకి కిందికి పైకి కిందికి అదే పనిగా నాట్యం చేస్తుంది దివ్యమైనటువంటి నాట్యం చేస్తుంది ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేశాడు వెళ్ళి ఆ పైన వ్యవస్థున్నది వెళ్ళి ఎప్పుడైతే కూర్చుందో ఏం వస్తున్నదండి అమృతం వస్తోంది ఈ అమృతం కూడా ఎట్లా వస్తుంది చిప్పులికించిన రీతి అన్నాడు వ్యాసుడు ఈ కింద నుంచి ఓ గొట్టం పెట్టి పం ప్పు వదిలితే ఆ గొట్టల్లో నుంచి పైకిట్లా ఎట్లా వస్తుందో ఆ అమృతం అట్లా జాలు వారుతుంది అర్థమైందండి ఆ జాలు వారడం కోసం ఇతడు ఏం చేశాడు ఏం చేశాడండి దాన్ని ఏమంటావు కర్మ అనవా కర్మే దేనికోసం చేశాడు ఈ కర్మ ఎప్పుడైతే ఆ అమృతాలు వారిందో కర్మవాసనలన్నీ ఎమైపోయినాయి పోయినాయి వాడికి కేవలం ఇప్పుడు ఏం కనబడుతోంది ఆ అయ్యవారి ఒళ్ళో కూర్చున్నటువంటి వామాంత స్థిత జానకి రామదాసు ప్రార్థించాడండి ఆ భద్రాచలంలో ఉన్నటువంటి ఆ రామచంద్రుణ్ణి ఆ వామాంక స్థిత జానకి తన ఒళ్ళో ఎడమ తొడ మీద కూర్చో పరిలేస కోరే కొత్త విగ్రహం కాదండి రామదాసు కనపడింది రాముణ్ణి చూశాడు ఆ స్థాయికి వచ్చేశాడు రావటం కోసం ఆయన ఏం చేశాడు కర్మలు చేశాడు కనుక లోపల ఉన్న వాసన బీజములు కర్మ వాసనలు పోవాలి అంటే మనం ఏం చేయాలి కర్మ చేయాల్సిందే అంతేగాని నేను కర్మ చేయను కర్మ సన్యాసము ఒకవేళ ఈ చేయి దురద ఏదో వాలింది దురదగా ఉన్నది నేను కర్మ చేయను కనుక ఆ చేతిని నువ్వు అంటే ఎవడు కోకుతాడు ఉన్నాడా లేడు అసలు అదేదో వాలింది గోకాలి అని అనిపించింది అంటే నువ్వు ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నావు అర్థమైందండి వెళ్ళవలసిన స్తోతికి ఎప్పుడైతే వెళ్ళావో ఏది వాలిద్దో నీకేమీ తెలియ కూర్చుని తపస్సు చేస్తున్న సమీకుడికి మెళ్ళ పాము వేస్తే తెలిసిందా భాగవతం చెప్పింది తెలియదా ఆ స్థితికి వెళ్ళాడు వెళ్ళడం కోసం ఏం చేస్తున్నాడైనా తపస్సు అనబడే కర్మ చేస్తున్నాడు కనుక కర్మ వాసనలు పోగొట్టుకోవడానికి కర్మ బీజాలు పోగొట్టుకోవడానికి కర్మ చేయడం ఏమిటయ్యా అని అడిగినటువంటి సందేహం తీరుస్తున్నాడు ఎవరని తీర్చినవాడు వ్యాస భగవానుడు తీరుస్తున్నాడు కర్మ చేసి తీరవలసిందే కర్మ చేయని వాడు ఎప్పుడూ లోకంలో ఉండడు కాకపోతే ఇది నా వల్ల చేయబడుతున్న కర్మ అనుకున్నాడా వాడు ఎక్కడ పడిపోతాడండి జారి గోతిలో పడిపోతాడంటే మళ్ళీ పైకి రాలేడు వాడు ఏది ఆధారము లేని గోతిలో పడిపోతాడు అంతే నా వల్ల చేయబడడం లేదు భగవత్ ప్రేరణ నేను దానం చేయడం లేదు వాడి సొమ్ముంది కనుక తీసుకెళ్తున్నాడు నేను అన్నం పెట్టలేదు వాడి అన్నం ఇక్కడ ఉంది కనుక వాడు వచ్చి తినిపోయాడు మన అన్నం అయితే మనమే తింటామండి ఇంట్లో భార్య కంచ వడ్డించినా అది వెండిపల్లెమైన నవకాయ పిండి వంటలతో చేసినా కూర్చుని ప్రాణాహుతులు తీసుకోబోయే సమయంలో ఎవడో వస్తాడో అర్జెంటుగా మాట్లాడడానికి ఇప్పుడే వస్తానే అట్లా ఉంచి ఏదన్నా మూత హరి హరి హరి జయగో కృష్ణ భగవాను ఇప్పుడే వస్తానని వాడు బయటకెడతాడు ఆ వచ్చిన మనిషి అరగంట మాట్లాడే అర్జెంటుగా నువ్వు రావయ్య అయితో పని ఉంది అంటాడు వీళ్ళు లోపలికి వచ్చి చొక్కా వేసుకుని వెళ్ళిపోతాడు ఆ ప్రత్యేకం అక్కడే ఉన్నది వాడి వండింది వాడి సొమ్మే అకంచలో పెట్టింది కానీ తినే యోగం వాడికి లేదు అవునా కాదా అండి ఏదో పని మీద వెళ్ళాము స్నేహితులుంటికి భోజన సమయం అన్నయ్య గారు మీరు కూడా వాడి అన్నం అక్కడ ఉన్నది మన అన్నం ఎక్కడ ఉంటే అక్కడే తింటాం తులసీదాస్ చెప్పాడు కదండి ఎవరి అన్నపు గింజ మీద వాడి పేరు వ్రాసి అర్థమైందండి అందుకనే ఎవరైనా సరే అన్నం తినండి అన్నం తిని వెళ్ళండి అన్న తర్వాత తినకుండా వెళ్ళరాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఎందుకు చదువుతారు పైగా వాళ్ళు ఏమంటారు అంటే ఓ బయలుదేరేటప్పుడు తిని వెళ్ళండి అన్న తర్వాత తినకుండా పెడితే మనం వెళ్ళేటువంటి పని అవ్వదు అని చెబుతారు అవ్వడం అవ్వకపోవడం సంగతి తీసి పక్కన పెడితే వీడి సొమ్ము వీడిది ఇక్కడే ఉంటే ఈ పెట్టవలిసిన వాడి బాకీ తీరదు అందుకని వాడు తిని వెళ్ళ మనం అంతా దేనికోసం వచ్చామండి ఇక్కడికి బాకీ తీర్చుకోవడం కోసమే వచ్చాము అవునా కాదా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ బాకీ తీర్చుకోవాలి ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నదో ఎంత ఉన్నదో తీర్చుకోవాలి అర్థమైందండి అది కనుక లోకల్లో అందరికి వెండి కంచాలే లేకపోవచ్చు పాత్రము పాణి పంకజము చెప్పాడండి తిక్కన గారు వాడికి పాత్ర ఏదంటే చేతులేట భము బోధ్యమనల్పము ఆకులు దొరికినా తింటాడు ఏ గాలి లించినా తింటాడు నీళ్లు దొరికినా అవి తాగుతాడు ఇదే ఆహారం నాకు ప్రత్యేకించి ఇట్లాగే ఉండాలనేమి లేదు ముద్దపప్పు చేసి దాంట్లో ఇంత నెయ్యి వేసుకుని ఆవకాయి నుకు తింటే ఉంటుంది ఇటువంటివేమీ ఆయనకు లేవు ఏది లభిస్తే అది ఏది ఉంటే అది దానికి అలవాటు పడాలి ఇవాళ్ళ ఇది లేదు అనేటువంటిది ఉండకూడదు ఏది ఉంటే అది వేయండి బస్ కథం చాలు ఇంకా దేని గురించి ఆలోచించవలసిన పని తల్ప మీ ధాత్రి ఏమైనా వాడికి మంచాలు ఉన్నాయా భూమి వాడికి మంచం ఎంత పెద్ద మంచం అండి మనం ఎంత కోల్చినా డబుల్ కార్ట్ అంటాం అంతకన్నా పెద్ద చేయించగలమా చేయిస్తే ఇంటూ ఉంటుంది అది ఏమండి కానీ వాడి మంచం ఎటువంటిది అంటే భూమండలం మొత్తం ధాత్రి అన్నారు తల్పము ధాత్రి అన్నారు వాడు కట్టుకునే బట్టలు ఏమిటయ్యా అంటే దిక్కులే ఎవరయ్యా వీడు తినటానికి పాత్ర చెయ్యి కట్టుకోవడానికి వస్త్రములు తిక్కులు పడుకోవడానికి చెయ్య భూమి తిండి ఏది దొరికితే అది ఎవడయ్యా వీడు అంటే సర్వకర్మ పరిపాకము అయిన అని చెప్పారు ఎవరు వీడు కర్మ పరిపాకమైపోయినవాడు ఇంకవాడు చేసేది లేదు చేసింది లేదు ఇప్పుడు వాడు ఎవరితో సమానం అండి భగవంతుడితో సమానం అందుకనే అసంగతరేణులు దురేణ సుఖానుభూతి వాళ్ళు కనబడితే చాలు కర్మ బీజాలు నశించిపోతాయండి అందుకనే సాధువునాం దర్శనం పాపనాశనం అర్థం ఏంటంటే వాళ్ళని చూస్తే చాలుట మహానుభావులను దర్శించాలి దర్శించాలి దర్శించాలి అంతే కనుక ఆ తల్లిని అమ్మను అనసూయమ్మను ఎవరు చూడగలిగారు వాళ్ళు అదృష్టవంతులు మీలో కూడా చూసిన వాళ్ళు ఉండవచ్చు ఈ దౌర్భాగ్యుడు చూడలేకపోయాడు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాడు కానీ గుర్తు లేదు అర్థమైందండి ఏదో చదువుకునే కాలంలో చిన్నప్పుడు చాలా చిన్నతనంలో కానీ దురదృష్టం దురదృష్టం ఎంతటి దురదృష్టం అంటే చెప్పలేనంత ఎందుకంటే ఎదురుకుండా కనపడినా గుర్తించలేనటువంటి స్థితి ఎవరిదియా అంటే అంధుడిది అవును కదండీ అంధుడికి ఏం కనపడుతుంది అర్థం చూపిస్తే ఏం తెలుస్తుందండి నా గతి కూడా అంతే అయ్యింది ఎవరు చూడగలిగారు ఎక్కడ ఉన్నామండి బజవాళ్ళలోనే ఉన్నాం చాలా కాలం గుంటూరులో కాసు సాయమ్మ చదువుకున్నా నేను గుంటూరులో కేవండి ఆవిడ ఆశ్చర్యపోతుంది వీడు తెనాల్లో చదివానంటాడు గుంటూరులో చదివానంటాడు పెదవాళ్ళు చదివానంటాడు చదువు కూడా ఎన్ని ఊళ్ళు తిరిగాడు అంటే నాలుగేళ్ల వయస్సులో తండ్రి పోయాడండి దిక్కులేని వాడిని అవ్వడం చేత సంచార జీవులు ఎలాగో అలా వెళ్ళి చదువుకుని దాని మీద ఉండే ఉత్సాహంతో ఎందుకంటే ఐదుగురం అన్నదమ్ములం కనుక ఒక్కొక్క అన్నగారు ఒక్కొక్క ప్రాంతంలో ఉండి వాళ్ళ యొక్క జీవనం చేసుకునేవాళ్ళు అంద ఒకే చోట ఉండే వాళ్ళకి బరువు అవుతారు అనే ఉద్దేశంతో మా అమ్మగారు ఓ సంవత్సరం అక్కడ ఓ సంవత్సరం ఇక్కడ ఓ సంవత్సరం ఇక్కడ అట్లా ఆ గుడిసెలు వేసుకుని ఆ అడుక్కుంటూ ఉంటారే వాళ్ళు ఊళ్ళో ఖాళీ స్థలాల్లో అట్లా సంచార జీవులాగా ఆ ఊళ్ళో కొన్ని రోజులు ఈ ఊళ్ళో కొన్ని రోజులు అట్లా చదువుకున్నారు కనుకనే కష్టం యొక్క విలువ తెలుసు విద్య యొక్క విలువ తెలుసు పుస్తకం దొరికితే చాలు వదిలిపెట్టకూడదు అనేటువంటిది పసితనపు వ్యసనం ఆ చిన్నప్పటి నుంచి వచ్చిన వ్యసనం అది ఏ పని చేస్తున్నా పుస్తకం పట్టుకోవడం ఆ విధమైనటువంటి స్థితికి వచ్చాం కనుకనే పరిశ్రమ దానివల్ల ఇక్కడికి తీసుకొచ్చింది గురువుల యొక్క ఆశీర్వచనం కూడా ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టింది పశువాన్ని కూడా ఎందుకు పనికిరాని వాడిని కనుక దివ్యాత్మ స్వరూపులరా కర్మ యొక్క పరిపాకము ఎవరి వల్ల అవుతుందంటే ఇదిగో ఇటువంటి లక్షణాలు కలిగిన వాడి వల్ల అవుతుందన్నారు ఆ లక్షణాలు గుర్తున్నాయా ఏమిటి భోజన పాత్ర చేతులు దొరికినది కట్టుపులు దిక్కులు శయ్య తలము అర్థమైందా ఇంకా చూపు దేని ఎందు లేదు అర్థమైందండి ఆ పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాడు ఈ బీజములను నశింపచేయగలడు అని వ్యాసుడు చెప్పిన దానికి తిక్కనగారి తెలుగు చేత అర్థమైందండి జయ హోమాత శ్రీయూ రాజ శ్రీ పరా వినలేకుండా ఉన్నాను అట్లాంటి ఎట్లాంటి మాకు వ్యసనం అయిపోయింది మేము ఎప్పుడు మళ్ళా బృందావనం వస్తుందా అని ఎదురుచూస్తున్నాం మీరు అట్లా మరి ఇంకా రేపటి నుంచి మళ్ళీ వియోగం అని మేం బాధపడుతుంటే ఒక చిన్న కాకపోతే స్వార్థమే అనుకోండి ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి ఎవరి ప్లేసులకి వాళ్ళు వెళ్తాం కాబట్టి మా మిత్రులని విని మూడు రోజులైంది ఒక చిన్న పాట పాడమని అర్థిద్దామని ఆవిడని పెంచుకొని వచ్చాము ీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానాధములు నన్నే నడిపే మా గురువు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానాధములు నన్నే నడిపే మా గురువు జ్ఞానయతి మోక్ష సాధనమో ఫలరి దేశమనేటి యాగశాలోనా పలువై అజ్ఞానపు పశువును బంధించి ఫలరి దేఖమనేటి యాగశాల లోనా బలవై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వ్యయా జ్ఞానాగ్ని వేలిచే మాగురు కలసి వైరాగ్యపు పోల కోసి కోసి జ్ఞానాగ్ని లో వేలి మా గురు జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానా నన్నే నడిపూ ీ గతి మోక్షసనము మ్రొక్కుచు వైష్ణవులనే ముని సభ కూడా పెట్టి సొక్కుచు శ్రీపాద తీత సోమమును మ్రొక్కుచు వైష్ణవులనే ముని సభ కూడా పెట్టి సొక్కుచతీత సోమపానమునుంచి చక్కగా సంకీర్తన సమధానమును చేసి Chakka Gasa Sankirthana Samadhanamunucheshi Yukku Vato Yednamucheshi Chepo Maguru Chakka Gasa Sankirthana చేయించ పో మా గురువు నాన యజ్ఞ మీ గతి మోక్ష సాధనము నానా నడిపు మా గురువు నాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము త్వదీయ గురు ప్రసాదం కొద తీరా ద్వయమనుకుండలం ములుపేటి త్వదీయ గురు ప్రసాదంబు పురోడాసమిచ్చి కొద తీరా ద్వయమనుకుండలం ములుపేటి ఎదలో శ్రీ వెంకటేశము చేసి ఆదలో ను మా గురు నన యజ్ఞమీ గతి మోక్ష సాధనము నానా నన్నే నడిప మా గూరు ననయజ్ఞమీ గతి మోక్ష సాధనము మోక్ష సాధనము మోక్ష సాధనము నమో మారుతి నత జన కరుణామతి నమో నమో మారుతి నత జన కరుణామతి నవవిధ వ్యాకరణ శాస్త్రైకమాదృతమతి నమో నమో మారుతి కృష్ణ పక్ష దమి మంద వర వై సా కమాస కృష్ణ పక్షమి మంద వర పూర్వా భద్రా ప్రభూత పుణ్యమూర్తి పవని నమో నమో మారుతి నరుణామతి కలేంద్ర దా సకల కి మృదు భాష రామునంతవాణి రంజిల్లగ చేసనే రమ రామూని రామనామది మో నమో మారుతి నరుణామతి చూచితి శీతం మనను చు చూడమణినిచి రజ చూడమణి నిలిపినూడమ చూడమణి జీవన నిలిపిన శుభ మారుతి తండ్రి తలచినంత తొలగిపో తండ్రి మర విను మా కరుణను కను మా కనుమతి గొను మా మర విను కరుణను కనుమో నమో మారుత జన కరుణీ సంజీవని తెచ్చి నీవు సౌమిత్రిని కాచి నా को संजीवनी ची नहीं सौमित्रि का జన కరుణామీ ఈ పాట రాసింది టీకే చూడామణి గారు మీరందరూ ప్రవచనాలు వింటూ ఉంటారు ఆమె గారు రాసుకున్నారు అదే జయగోపాలకృష్ణ భగవాను కీజ వ్యాస భగవానుడు ఎన్నో విశేషాలు చెప్పాడు ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈ యజ్ఞాన్ని చేయగలుగుతాను అన్నాడు ధర్మరాజు ఏమిటా యజ్ఞం అశ్వమేధయాగం ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మళ్ళీ వ్యాసభగవానుడు అన్నాడు అదే ఉండకూడదు అన్నాడు ఏం ఉండకూడదు అన్నాడండి అదే ఉండకూడదు ఏమన్నాడు ధర్మరాజు నేను చేస్తాను అన్నాడు ఏది ఉండకూడదు నేను అనేది ఉండకూడదు ఎట్లా ఉండకుండా ఉంటుందయ్యా అది కుదురుతుందా చేసేది నేనే కదా ఎట్లా చెప్పగలుగుతా అవుతా దానికి సమాధానం చెప్పాడండి మరుత్తు రాజు ఉన్నాడు ఒకప్పుడు దానికి ఓ ఉపాఖ్యానం ఆ మరుత్తు రాజు చాలా దివ్యంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఒకనొకప్పుడు దివ్యమైనటువంటి ఇటువంటి అశ్వమేధ యాగాన్నే చేయాలనుకున్నాడు అంత గొప్ప యాగాన్ని చేయించాలి అంటే ఎవరు చేయించదగిన వాళ్ళు అంటే బృహస్పతి తప్ప ఇంకా ఎవ్వరూ లేరు దేవలోకంలో ఒక్కసారి మనం బృహస్పతి దగ్గరికి వెడదాం ఎవరి కొడుకు అండి బృహస్పతి చెప్పండి బృహస్పతి ఎవరి నందనుడు భృగు యొక్క కొడుకు అర్థమైందండి ఆ వంశంలో వాడే అయితే మీరు ఒక్కడేనా అంటే ఇద్దరు కొడుకులు సంబర్తుడు అనే పేరు కలిగిన కొడుకు ఇంకోడు ఉన్నాడు ఈ బృహస్పతి ఎంత విద్యావేత్తో సంవర్తుడు కూడా అంత విద్యావేత్త అర్థమైందండి కానీ బృహస్పతికి ఉద్యోగం దొరికింది సంవర్తుడికి దొరకలేదంటే ఎక్కడ ఉద్యోగం దొరికింది వాడికి సెంట్రల్ గవర్నమెంటు దేవలోకంలో దొరికింది అది కూడా హైయెస్ట్ పోస్టు ఏంటంటే గుర్రువు దేవ గుర్రువు ఆ దొరికింది పాపను రెండో వాడికి కనీసం మెసెంజర్ పోస్ట్ కూడా దొరకలేదు అయినా కాని అన్నగారిని ఆశ్రయించుకుని అక్కడే ఉన్నాడు జ్ఞాతి అనలేని కిమ్ అని ఉన్నది కదా ఏమండి దయాదులు ఒకేట్లతో ఉంటే ఏమవుతుందండి నిప్పు కూడా అక్కర్లేదు తగాదా వాళ్ళకి కూడా వచ్చింది ఎవరికి అర్థమైందా అర్థమైందా అని ఎందుకన్నానో తర్వాత వాళ్ళకు కూడా వచ్చింది టగాదా ఎప్పుడైతే టగాదా వచ్చిందో బృహస్పతి ఇంట్లోంచి గేంటేసాడండి ఎవరిని గేంటేశాడు సంవర్థుడిని ఆ సంవర్ధుడు బయటకు వచ్చేసాడు చాలా కాలం తిరిగి తిరిగి తిరిగి తిరిగి చెట్టు చివరికి అతడు సాధువు అయ్యాడు ఏమయ్యాడండి సాధువు అయ్యాడు సాధువు వేరు సన్యాసి వేరు కేవలం దండం లేకపోవడమే కాదు సాధువు అనబడేటువంటి వాడికి కర్మ అసలు ఏది లేదు తినడం కూడా ఎవరి కోసం తింటాడు అంటే పెట్టిన వాళ్ళ కోసం తింటాడు అర్థమైందండి ఎవరి కోసం తింటాడు పెట్టిన వాళ్ళ కోసం కట్టడం ఎవరి కోసం కడతాడు పెట్టిన వాళ్ళ కోసమే కడతాడు ఎవరు బట్టలు పెట్టారో వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఏమయ్యా మేము ఇచ్చింది కట్టుకుంటున్నావా లేదా ఎవరికైనా పెట్టేసావా పాపం అనిపిస్తుంది కదా సందేహం కనుక వాళ్ళు పెట్టారు కనుక కట్టుకుంటాడు వాళ్ళు పెట్టారు కనుక తింటాడు ఎదురకుండా వచ్చింది కనుక చూస్తాడు తనకంటూ ఏది లేదు ఒకవేళ భోజనం దొరకలేదనుకోండి దానికోసం ఎక్కడికి వెళ్ళాడు అర్థమైందండి దీన్నే ఏమంటారంటే అజగరన్యాయము అంటారు ఏమంటారండి దీన్ని అజగరన్యాయము అజగరము అంటే ఎవరు కొండ చిలువ ఆ కొండ అంటే తాను ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళదు తన వద్దకు వస్తే వదలదు ఇది దాని లక్షణం మీరు తీసుకొచ్చి పెట్టారా తింటాడు సంవత్సరడు కూడా పెట్టలేదా సంవత్సరమైన అట్లాగే ఉంటాడు ఎలా బ్రతికుంటాడయ్యా అంటే నేను తినలేదు అనేటువంటి చేసవాడికి లేదు ఆకలి ఎప్పుడవుతుందో చెప్పండి ఆకలి ఎప్పుడవుతుంది ఏం కనుక్కుంటే అనుక్కుంటే కాదు అనుకుంటే అవును గోదావరి జిల్లా కాదు ఒత్తులు పెడతారండి అప్పుఅబ్ అనుకుంటే ఆకలి అవుతుంది ఖచ్చితంగా చెప్పిన నూట పది మార్కులు అండి అనుకోకపోతే ఏ ఆకలి నేను ఇవాళ తినలేదు అని అనుకున్నావా నీరసం వస్తుంది అసలు దాని గురించి ఆలోచించకపోతే నీరసం ఏం లేదు అర్థమైందండి నిన్న మంగళవారం పొద్దున్నుంచి రాత్రి దాకా అసలు ముట్టుకోను పొద్దున గ్లాసుడు పాలు తప్ప ఏమండి నిన్న చెప్పేటువంటి ఉపన్యాసంలో ఏదైనా నీరసం అనిపించిందా అనిపించిందా ఎందుకు అనిపించలేదు కనుక నేనివాళ్ళ ఉపవాసం అని అనుకుంటే ఏది ఉపవాసం అనుకోకపోతే వాడికి అసలు కనుక ఇప్పుడు మనకు బాధ కలిగిన బాధ కలగకపోయినా ఆధారం ఏదండి చెప్పండి మనస్సు ఖచ్చితంగా తెలుస్తుందా లేదా కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ సంవత్తుడు కూడా ఏం చేశాడండి సాధు అయ్యాడు మనస్సు అనే దాన్ని బయటకు తీసి తినేసిన తర్వాత పళ్ళ్యాన్ని ఎట్లా అలా కడిగేశాడండి డిగాడు మనస్సుని కడిగేశాడు దాని దగ్గర ఇంకా మలినం అనేది ఏది లేదు దాన్ని కడగడానికి సరఫు నీళ్ళక్కర్ల భగవత్ చింతన ఇది ఒక్కటి చాలు సర్వ మలినాలు పోగొడుతుంది ఏంట్లో అది ఆ విధంగా మొత్తం కడిగేసేసాడు సంవర్ధుడు ఇప్పుడు ఈ రాజుగారు ఉన్నాడే మరుత్తు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పటికి ఎన్ని యజ్ఞాలు చేశాడో ఎన్ని కీర్తులు పొందాడో ఎంత రాజ్యాన్ని విస్తరించాడో ఎంత సంపద కలిగినాడో లోకంలో దేవేంద్రుని కన్నా గొప్పవాడెవడైనా భూలోకంలో ఉన్నాడా అడిగితే మరుత్తు తప్ప ఇంకెవడు అంత గొప్పగా ఉన్నాడు మరుత్తు ఇప్పుడు దేవలోకానికి వెళ్ళాడు రుత్తు వస్తున్నాడని దేవేంద్రుడికి తెలిసింది భూలోకంలో ఉన్న దేవేంద్రునితో సమానమైన వాడు మరుత్తు అన్న కీర్తిని దేవేంద్రుడు కూడా విన్నాడు నన్ను నాతో సమానమైన కీర్తిని వీడు పొందుతాడా అనేటువంటి ఒక స్పర్ధ ఉన్నది ఎవరికి దేవేంద్రుడికి ఎప్పుడైతే ఆయన వచ్చే ఆ మరుత్తు వచ్చాడు బృహస్పతి వద్దకు వెళ్ళాడు ఆ బృహస్పతి దేవా గురుదేవా దేవతలకు గురుదేవుడు నీవు నేను ఒక యజ్ఞాన్ని చేయదలుచుకున్నానయ్యా అశ్వమేధయాగము నా చేత నీవు చేయించవలసింది నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను కదా సెలవు పెట్టి రావాలంటే పర్మిషన్ కావాలి నాకు నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన అంగీకారం తీసుకుని వస్తానన్నాడు ఎవరండి బృహస్పతి ఇందులో దోషమేం లేదు దేవేంద్రుడి దగ్గరికి వచ్చాడు వీడికి సహజంగానే మరుత్ అంటే పడదు కదా ఎందుకని తనతో సమానమైన కీర్తిని పూంజాడు అందుకని మరుత్ అంటే పడదు దేవేంద్రుడికి నువ్వు అక్కడికి వెళ్ళి యజ్ఞం చేయించడానికి వీడు లేదు పోమన్నాడు ఆ దేవేంద్రుడు ఒప్పుకోలేదయ్యా అని చెప్పడానికి సిగ్గుపడ్డాడు అర్థమైందా సిగ్గుపడి దేవలోకపు గురువునయ్యుండి మానవ లోకంలో ఒక రాజు వస్తే చేయించాలా అనే ఆలోచన నాకే వచ్చిందయ్యా అందుకని నేను చేయించను పోమన్నాడు ఎవరు బృహస్పతి దేవేంద్రుడి మీద పెట్టలేదు ఈ విషయం తన మీదే పెట్టుకున్నాడు చేయించను పొమ్మన్నాడు మరుతు ఏం చేయాలో తిరిగి వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియలేదు చిత్తచేవరి పరిస్థితుల్లో అతడు భగవంతుడు మనం ఇందాకోటి చెప్పుకున్నాం ఏది గొప్పదయ్యి ఉండాలి అని చెప్పాం చెప్పండి రైట్ చాలా సంతోషం అండి ఏది గొప్పదయ్యి ఉండాలి సంకల్పము ఈ మరుత్తు చేసిన సంకల్పం చాలా గొప్పది మనస్ఫూర్తిగా చేశాడు ఆ కారణం చేత మరుత్తుకు మారటం దొరకపోతుందా ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా పిలవకుండానే వచ్చి తీర్చగలిగినటువంటి దేవ ఋషి ఒకడు ఉన్నాడు ఎవరండి నారదుల ఈ మరుత్తుకి ఎదురు పడ్డాడు ఎదురుపడి మరుతో ఏమిటయ్యా విచారంగా ఉన్నావు ముఖం అట్లా వివరణమై ఉన్నది ఏమిటి అడిగాడు జరిగిన సంగతి అంతా చెప్పాడు నేను నీకు సలహా ఇస్తా చేస్తావా యజ్ఞాన్ని చేయవచ్చు బృహస్పతి వచ్చి చేయించాలని రూలేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి గర్వాన్ని తుంచేయాలి ఎవరు నారదుగా చేసే పని అదే కదండి నారం దాచి ఇది నారద నారం అంటే జ్ఞానము దాచి అంటే ఇచ్చువాడు జ్ఞానమును ఇచ్చేవాడు ఎప్పుడు వస్తుంది జ్ఞానము గర్వం పోతే వస్తుంది నేను అనేది పోతే వస్తుంది అంతే కదండి కనుక ఆ గర్వాన్ని పోగొట్టాలి ఇద్దరికి పోగొట్టాలి అందుకోసమని మంచి అవకాశం దొరికింది వాళ్ళు నాకు భోజనం అనుకున్నాడు అవ్వా ఆ మరుత్తుని కూర్చోబెట్టి ఒరే భాయ్ నేను మాట చెబుతా విను బృహస్పతి వచ్చి నీ యజ్ఞాన్ని చేయించాల్సిన పని లేదు బృహస్పతి ఎంత విద్యావేత్తో అంతకన్నా రెండు ఆకులు ఎక్కువ వాళ్ళ తమ్ముడు సంవర్తుడు ఇప్పుడు సాధుమూర్తి తిరుగుతున్నాడు లోకల్లో అతన్ని కనుక నీవు ఒప్పించగలిగావా ఖచ్చితంగా అంతకన్నా గొప్పగా జరుగుతుంది యజ్ఞం అన్నాడు అయ్యా సాధు అన్నారు కదా ఆయన ఎక్కడుంటాడో ఏం చేస్తూ ఉంటాడో ఎలా గుర్తుపట్టాలో ఏం తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకు క్షురకర్మ ఉండదు వేషాలతో సంబంధం లేదు భాషతో సంబంధం లేదు ఆహారంతో సంబంధం లేదు బాండ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తూ ఉంటారో ఎలా గుర్తుపట్టగలుగుతామండి ఏం చేస్తాం ఒక్క మాట చెబుతున్నవి నువ్వు ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టగలుగుతావు వాళ్ళు చేసేటువంటి కర్మ వాళ్ళకే తెలియకుండా చేస్తూ ఉంటారు సాధువులు ఎప్పుడు అంతే మన కంటికి వాళ్ళు ఎట్లా కనపడతారు పిచ్చి వారి వలే కనపడతారు నువ్వేం చేస్తావంటే నాకు తెలిసినంత వరకు ఇతడు ఖచ్చితంగా కాశీనగరంలోనే ఉంటాడు అని అనుకుంటు ఎవరు సంవర్తకుడు కాశీనగరంలో ఉంటాడు నువ్వు కూడా కాశీనగర ద్వారం దగ్గరికి వెళ్ళు శవాన్ని ముందు పెట్టుకుని కూర్చో అది చూచి ఎవడు పారిపోతాడో వాడే సంవర్తకుడు గుర్తుపెట్టుకో వాడి వెనకాలే పెరుగుబెట్టు జనం మధ్యలో నీ వైపు చూడడు నీవు జోలికి రాడు నువ్వు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ జనాన్ని దాటి ముందుకు తర్వాత చక్కగా ఏకాంతం దొరికితే ఆ ఏకాంతంలో ఆయన్ని పలకరించు నీకు ఏది కావాలి అంటే అది అడుగు ఆయన చేస్తాడు నీ యజ్ఞం జరుగుతుంది ఎవరు నీకు నన్ను గురించి చెప్పారు అని అడుగుతాడు నారదుడు నాకు చెప్పి అగ్నిలో దూకాడయ్యా అని చెప్పు నువ్వు చెప్పిన దాన్ని ఒప్పుకుంటాడు అప్పుడు అన్నాడు మరుత్తు అన్నిటికీ ఒప్పుకున్నాడు కాశీనగరం బయలుదేరాడు అటు నుంచి అంటే తన రాజ్యానికి రాలవాన్ని అక్కడ పెట్టుకున్నాడు కూర్చున్నాడు వాడు ఎప్పుడొస్తాడో చూద్దామని నాలుగు రోజులు గడిచిన తర్వాత ఐదవ రోజు ఆ మార్గంలో వచ్చాడండి ఎన్ని రోజులు గడిచిన తర్వాత నాలుగు రోజులు అప్పటిదాకా వీళ్ళు లేచాడు అంటే అస్సలు లేవల ముందు పెట్టుకుని అట్టాగే కూర్చున్నాడు అర్థమైందండి ఇప్పుడు వాడు వచ్చాడు అక్కడికి వస్తూనే వీడిని చూసి వెనక్కి తిరిగి పొరుగు పెట్టడం మొదలు పెట్టాడు ఎవరు ఆ సంవర్తుడు ఎప్పుడైతే పొరుగు పెట్టడం మొదలు పెట్టాడో అంతే ఆ శలాన్ని అక్కడ వదిలాడు వాడి కంటే వీడిపడ్డాడు ఈ మరుత్ అనేటువంటి చక్రవర్తి తనకు కావలసిన దానికోసం పరుగుబెట్టడమే కాదు గంతులు కూడా వేయాల్సిందే చక్రవర్తి అయినా అంతే తప్ప ఎవరినో సేవకుణ్ణి పంపించి చేయిస్తే కుదరదు యజ్ఞయాగాడి క్రతువులు కూడా అంతేనండి నువ్వేవి చెయ్యాలో అవి చెయ్యి అంతేగాని ఎవరికో డబ్బులు ఇచ్చి చేయిస్తే నీకేమొస్తుంది చెప్పండి నా బదులు నువ్వు అన్నం తినేసేవయ్యా అంటే వాడు తినేస్తాడు కడుపు మాడేది ఎవరికి వీడికాడికా కడుపు నిండుతుందండి కాకపోతే అసలు చెయ్యడం ఎక్కడ మానేస్తారు అని కనీసం నీ గోత్రనామాలు చెప్పి మేము పూజ చేస్తాం ఒప్పుకోరాయన అని ఆ గుళ్ళు అర్చకులు అడుగుతున్నారు నువ్వు చెయ్యబయ్య అంటున్నారు వాళ్ళు పూజ చేసే రోజు తీసుకొచ్చి ఆ చిప్ప ప్రసాదం ఇస్తున్నారు ఆ కొబ్బరి చెప్పు అర్థమైందండి మనం వెళ్ళి కూర్చుని చేసుకోవడం మొన్న గాంధీ గారు వెళ్ళి అభిషేకం చేసుకున్నారు సోమవారం అన్నాడు చేసుకున్నారా అండి చాలా దివ్యంగా ఇక్కడ తర్వాత మీరు చేసుకున్నారు సోమవారం మొన్న సోమవారం ఎంతో చక్కగా పూర్చు చేసుకోవచ్చు మనంతగా మనం చేసుకుంటే మంత్రం రాకపోవచ్చు ఆ పక్కన ఉన్నవాళ్ళు చదువుతారుగా మంత్రం హాయిగా నువ్వు అభిషేకం చేసుకో శివుడి నెత్తి మీద అమ్మవారిని నెత్తి మీద పోయి అమ్మవారికి అభిషేకం చేయి ఏమంటే హిరణ్యవర్ణం హరిణీ సువర్ణాం చంద్రాలక్ష్మి బాగా దాసిన ఓ చెంచాన్ని నీళ్లు పోయి కాళ్ళు గడువు నీ జన్మ తరిస్తుంది ఇంత దూరం వచ్చావు దేనికి వచ్చావు చేసుకో నీ అంత నువ్వు చేసుకో నేను డబ్బులు ఇచ్చేస్తా కానీ మీరు చేసే ప్రసాదం ఇంటికి పంపనే ఏం ప్రయోజనం లేదండి ఎవరికి ప్రయోజనం అయ్యా అంటే చేసిన వాడికి ప్రయోజనం మనకు నష్టమే ఏమిటా నష్టం ఆ చేయటానికి ఎంత ఇచ్చామో అంత నష్టం దానం కోసం ఇవ్వలేదుగా పుణ్యం రావడానికి నీ పూజ కోసం ఇచ్చావు కనుక పుణ్యం కూడా రాదు ఖితంగా రాదు నిర్ద్వంద్వంగా చెప్ప మాట మనం చేసుకున్నప్పుడే మనకి వస్తుంది మేం చేయవచ్చునా చేయకూడని వాడెవడైతే ఉన్నాడో వాడి బదులు మనం చేయాలి అర్థమైందండి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇంటికి వెళ్ళారు కదండి ఎల్లు చూసొచ్చారు కదా మీ జన్మ ధన్యం అదృష్టవంతులు ఏమండి అమ్మవారిని చూసినట్టు ఆ ఇల్లుని చూస్తే ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర మేము ఉన్నప్పుడు మేము ఉన్న వాళ్ళ ఇంటు ఆ ఉన్నప్పుడు మూడు రోజులు ఉన్నామండి నేర్చుకున్న కొత్తల్లో మా గురువు గారు పంపించారు నేను శిష్యుల్ని పంపిస్తున్నాను మీ దగ్గరికి వాడు నాలుగు మాటలు చెబుతాడు వాడికి ఏదైనా దోషాలు ఉంటే మీరు సరిచేసి వాడిని ఆశీర్వదిస్తే వాడు బాగుపడతాడండి పిల్లవాడు బుద్ధిమంతుడు అని చెప్పి పంపించారు మా గురువు గారు ఆయనకి చెప్పారు చేతి నేను చూస్తాను అయ్యా పంపించారు మూడు రోజులు అక్కడ చెప్పారు ఉపన్యాసం దసరాల్లో చూడండి కొత్తలు చాలా చిన్నతనంలో అప్పుడు ఓ పెద్ద మనిషి ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా రాత్రిపూట పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయండి తట్టుకోలేకపోతున్నాను భయం వేస్తోంది ప్రాణాలు పోతాయేమోనని మీ చేతితో కాస్త తీర్థం ఇస్తే తగ్గుతుంది కదా అని వచ్చా అని అడిగాడు ఆయన ఏమన్నారో తెలుసా నీవు బ్రాహ్మడివేనా అడిగారండి ్రాహ్మణ్ ఏనండి అన్నారు అయితే నేను ఇవ్వను అన్నారని రాఘ నాని శాస్త్రి ఏమన్నారండి నేను ఇవ్వను అన్నారు అక్కడే కూర్చొని జపం చేసుకుంటున్నా సంధ్యావందనం చేసుకుంటున్నా గోడను అనుకుని పెద్ద మనిషి ఓ పాపం ఆయన వచ్చి తీర్థం ఇవ్వను అంటాడు ఏంటి చాలా గొప్పవారు అంటున్నారే తీర్థం ఇస్తే ఏం అని మనసులు అనుకుంటున్నా ఆయన ఊరికే ఇవ్వను అని ఊరుకోలే ఎవరు చేసుకోలేరో వారి కొరకు నేను చేసి ఇవ్వడం ధర్మం నువ్వు బ్రాహ్మణుడవు కదా నువ్వు చేసుకోగలవు చేసుకుని ఆ తీర్థం తాగు నీకు నేనెందుకు ఇవ్వాలి ను సంధ్యావంతరం కూడా చెయ్యవా నీకోసం నేను చెయ్యాలా ఇది శాస్త్రి అడిగిన మాట అప్పుడు నాకు అర్థమైంది చెప్పారు ఆయన ఏమనుకో మాకు ఇంటికి వెళ్ళు చక్కగా కూర్చుని సహస్ర గాయత్రి చెయ్యి ఖచ్చితంగా సహస్ర గాయత్రి చేయడానికి నీకు నలభై నిమిషాలు పడుతుంది అంతకన్నా ఎక్కువ కాదు ఆ నలభై నిమిషాలు కూడా కూర్చోలేవ నువ్వు పోని ఐదు వందలే చేయి గాయత్రి దారపోయి తీర్థంగా తీసుకో కలలు రావు యోగిరావు వెళ్ళు అన్నారు కనుక ఇప్పుడు మనకి ఏమర్థమైందండి శాస్త్రి గారు చెప్పిందంటూ ఆయన గర్వం కాదది చేసుకునేటువంటి అవకాశం ఉన్నవాడు తప్పక చేసుకుని తీరవలే వాడి బదులు ఇంకొకటి చేస్తే వాడికి ఫలితం రాదు అర్థమైందండి చేసుకునే అవకాశం లేని వాడి కోసం మనం చేయవచ్చు ఉన్నదే దేనికోసం దానికోసం కనుక ఎవరి కర్తృత్వం వాళ్ళది ఎప్పుడైతే పరుగు పెడుతున్నాడు వెనక పరుగు పెడుతున్నాడు ఈ చక్రవర్తి నేను చక్రవర్తిని కదా అని ఆగల పరుగు పెట్టి పరుగు పెట్టి చెత్త ఎవరికి ఏకాంతానికి చేరుకుని అతడి కన్నా ముందుకు వెళ్ళి ఎదురు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు నిన్ను నా దగ్గరికి పంపించేది ఎవరో అయి ఇట్లాగే అడిగాడు ఎవరో అయి అన్నాడు విబుధయా సంబోధనం అన్నారండి వ్యాసుడు అందుకే చెప్పాను నేను విభుదయ సంబోధన అంటే ఒక మిత్రుడిని ఎలా పలకరిస్తారో అలా పలకరించారు ఎర్రా అంటే మిత్రత్వం కాదది నిన్నెవరు నన్ను పంపించారో అన్నాడు నారదుల వారు మీ గురించి చెప్పారు చెప్పి అగ్నిలో దూకారు అన్నారు అయితే నీకేం కావాలో చెప్పు అన్నారు అలా నా పని చేసి పెట్టాలండి మీరు రుత్వికులై నా చేత యజ్ఞం చేయించి పెట్టాలి దానికోసం నేను మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను నాకన్నా గొప్పవాడు దేవతలకు గురు అయినటువంటి మా అన్నయ్య ఉన్నాడు ఆయన ఉండగా నేను చేయించడం బాగుండదు ఏ సక్రతు అయినా అన్నగారు ఉంటే పక్కన నిలబడి వచ్చిన వాడే తప్ప వీడు సొంతగా చేయించా రాదు ఇది ధర్మం కనుక నీవు వెళ్ళి మీ అన్నగారిని మా అన్నగారిని ఓపించి అప్పుడు రా అన్నాడు నేను వెళ్ళనండి అన్నాడు మరుత్తు ఒకసారి వెళ్ళా నేను పెడితే ఆయన మీ అన్నగారు ఏమన్నారంటే దేవలోకానికి గురువునైనటువంటి నేను మానవ లోకంలో ఉన్న ఒక సామాన్య రాజు వచ్చి అడిగితే వెళ్ళి యజ్ఞం చేయించాలా అని అన్నారు మీ అన్నగారు అందుకోసం నేను మీ దగ్గరికి వచ్చాను ఓహో అలా అన్నారా అయితే నేనే వచ్చి యజ్ఞం చేయిస్తా కానీ ఒక్క మాట మా అన్నగారు వచ్చిన దేవేంద్రుడు వచ్చిన అయ్యా వాళ్ళు వచ్చారు వాళ్ళు అంటున్నారు కనుక నేను విరమించుకున్నాను అని అంటే మాత్రం నా శాపానికి నీవు గురి కావలసి వచ్చును అన్నాడు ఎవరండి మాట చెప్పింది వింటున్నారా వింటలేదా ఎవరు చెప్పింది చెప్పండి సంవర్తకుడు భలే చాలా సంతోషం సంవర్తకుడు అండి పలవయ్య అన్నాడు మరుత్తు తన వెంట తన రాజ్యానికి తీసుకొచ్చాడు సమర్థకం ఈ విషయం అక్కడికి వెళ్ళి చెప్పాడు ఎవరో నారదుడు ఎక్కడికి వెళ్ళి చెప్పాడండి వాడికి తెలుసు ఏ తాడు ఎక్కడ ముడివేయాలో ఎటువేపు నుంచి లాగితే తాడు తెగకుండా మూడు ఊడి వస్తుందో వాడికి బాగాదు అర్థమైందండి వెలిసిన చోట్లాగడు ఇంకో చోటికి వెళ్ళి లాగుతాడు ఎంత విచిత్రమైనదో కనుక సరాసరి ఎక్కడికి వెళ్ళాడు దేవలోకానికి వెళ్ళాడు ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు ఏమయో బృహస్పతి హనీ పని అయిపోయినట్టే ఏమైందయ్యా నీ తమ్ముడు సంవర్తకుడు అశ్వమేధ యాగం చేయిస్తున్నాడు వాడు ఎప్పుడో సాధువుల్లో కలిసిపోయాడు కదా సాధువుల్లో కలిశాడో కలవలేదో నాకు తెలియదు మరి ఇది తెలిసినప్పుడు అదెందుకు తెలియదు అన్నాడు ఎవరు అన్నది వీడికన్నా తెలివి తక్కువ వాడు కదగవాడు బృహస్పతి ఇది తెలిసినప్పుడు అదెందుకు తెలియదు నారదుడేమన్నా తక్కువ తిన్నాడా అవసరమైనవి తెలుస్తాయి కానీ అనవసరమైనవి మనకెందుకు అయ్యా దీనివల్ల మనకు తెలిసే పాఠం ఏమిటి అవసరమైన వాటి జోలికి మాత్రమే వెళ్ళవలే అనవసరమైన వాటిని దర్శించను కూడా దర్శించరాదు బాగా గుర్తుపెట్టుకోవాలి లోకంలో ఎన్ని కనపడుతూ ఉంటాయి ఎన్ని చేస్తూ ఉంటాయి ఎన్ని ప్రలోభ పెడుతూ ఉంటాయి అయినా మనం వాటి జోలికి వెళ్ళక అదే మాట చెప్పాడు నేను అతడు అడిగితే రానన్నానయ్యా అందుకే నా తమ్ముణ్ణి తీసుకువెళ్ళి ఉంటాడు యజ్ఞం ఎలా జరుగుతుందో చూస్తా అన్నాడు ఎవరు బృహస్పూతి నారదుని దోమన నారదుడు వెళ్ళిపోయాడు కావలసిందేదో అక్కడ చేశాడు నిప్పు రాజేసి అక్కడ పెడితే ఇక పైన పాలగిన్నె పెట్టుకోవలసింది మనమే పొయ్యి మాత్రమే వెలిగించాడు మహానుభావుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ బృహస్పతికి నిద్ర పెట్టడల్లా ఏ పరిస్థితి వచ్చిందండి ఆయన బృహస్పతికి నిద్ర లేదు ఆహారం లేదు చింత సభకు రావడం లేదు దేవతలను పలకరించడం లేదు ఏమని ఇంట్లోంచి నా చేతకి ఇంటి ఒకడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అది స్థిమితో ఉండదండి ఒకచోట కూర్చోలేడు పోనీ అని లేచి తిరగలేడు పెట్టినదేదో తినలేడు దొరికినదేదో తాగలేడు ఏది ఆలోచించలేడు ఏది సలహా చెప్పలేడు ఏదీ తెలుసుకోలేడు చదవలేడు వినలేడు పాడలేడు ఏమీ లేదు పిచ్చిపట్టిన వాని వలె తిరుగుతున్నాడండి ఆ పరిస్థితుల్లో దేవేంద్రుడు వచ్చాడు నాలుగైదు రోజులు అయ్యేటప్పటికి మా గురువు ఎందుకు రావడం అని ఆ దేవేంద్రుడిని అడగడానికి వస్తే నా పరిస్థితి ఇలా ఉన్నదయ్యా ఎలాగైనా నువ్వే అక్కడికి వెళ్ళి చెప్పి ఆ సంవర్థకుని పంపించేసి నా చేత యజ్ఞం జరిపించేటట్టుగా చూడవయ్యా అడిగింది బృహస్పతి ఎంత దుర్మార్గమైన స్థితి అండి ఇప్పుడు ఏమని చెప్పాలి బృహస్పతి మతాన్ని ఒకడు అక్కడే ఉండి చేయిస్తుంటే వాణ్ణి పక్కకు తప్పించి తను ఆ ప్రదేశంలో ప్రవేశించాలి అని అనుకున్నాడా లేదా వింటున్నారా అండి ఎప్పుడైతే ఏ మానవుడికైనా ఇటువంటి ఆలోచన వస్తుందో అప్పుడు వాడి అసలు పదవికే మోసం వస్తుందని తెలియజేస్తున్నది ఈ చరిత్ర అశ్వమేధ పర్వంలో సామాన్యమైన పర్వం కాదండి ఇది అసలు భారతంలో కానిదేది అన్నీ గొప్పవే స్త్రీ పర్వంలో కూడా ఎంత గొప్ప విశేషాన్ని చెప్పింది ఆ గాంధార్ అవి ఉన్నది ఎంత అంతా కలిపి ఐదు పేజీలు ఏమండి మూల భారతంలో అది ఆంధ్ర భారతంలోకి వచ్చే పదమూడు పేజీలు అయింది ఎందుకంటే స్త్రీలను గురించి వర్ణించడం కనుక కాస్త టిక్కన గారు కొంచెం విపరీతంగానే వర్ణించారు అక్కర్లేని వివరణలు కూడా కొన్ని ఉన్నాయి అందులో వర్ణనలు కనుక దివ్యాత్మ స్వరూపులరా ఇప్పుడు తన పదవికి మోసం సాక్షాత్తు దేవలోకం యొక్క గురువైనటువంటి వాడు బిచ్చనెత్తవలసిన పరిస్థితి వచ్చింది అవునా కాదా ఎందువల్ల అసూయాగ్రస్త అసూయ చేత ఆ తమ్ముడి పట్ల ఉండేటువంటి అసూ చేత తప్పని పరిస్థితుల్లో దేవేంద్రుడు భూలోకానికి వచ్చాడు మరుత్తు చేస్తున్న యాగశాల దగ్గరికి వచ్చాడండి ఏమండి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని చెప్పాడు మరుత్తు ఏం చెప్పాడండి మరుత్తు కుదరదని చెప్పాడు ఎందుకంటే ముందే వీడు మాట తీసుకున్నాడు కదా దేవేంద్రుడు వచ్చినా బృహస్పతి వచ్చినా సరే నీవు భయపడకూడదు అందుకు ఇష్టమైతేనే వచ్చి చేయిస్తా లేబో తెలియదు అన్నాడు నాకేం భయం లేదయ్యా నువ్వు చేయించవయ్యా సిద్ధపడ్డాడు చేయిస్తున్నాడు అగ్ని దానంతట అదిగా వచ్చింది అరణ్యలో మధ్యించకుండానే దేనివల్ల అంటే మంత్ర చేత ఏ దేవతలను పిలిచి హవిస్సు ఇస్తున్నాడో ఆయా దేవతలు వచ్చి హవిష్యు తీసుకుంటున్నారు ఎప్పుడైతే ఇంద్రులు వచ్చి అడిగాడో కుదర్రద్దు అని నిర్ద్ందంగా చెప్పాడు మరుత్తు ఆనందం కలిగింది ఎవరికి సంవర్తుడికి దేవేంద్రుడు వెళ్ళిపోయాడు అవమాన భారంతో సంవర్తకుడు ఆ మరుత్తుకి చెప్పాడు నువ్వు ఏం కావాలో కోరుకోవా నేను ఇస్తానన్నాడు దేవేంద్రుడే వచ్చి స్వయంగా హవిర్భాగములను తీసుకువెళ్ళాలి ఇది నా కోరిక అంత ఎప్పుడైతే మంత్రం చేత ఇదన్న మమస్వాహ అన్నాడో దేవేంద్రుడికి తెలియకుండానే వాడి రథంతో సహా వచ్చేశాడు ఇక్కడికి రెండుసార్లు కదిలాడండి ేవేంద్రుడు ఉత్తం కోపాఖ్యానము ఇక్కడ అర్థమైందా వచ్చేసాడు ఆ సంవర్ధకుడు పిలిచేటప్పటిక మంత్ర ప్రభావం చేత ఎంత పనైనా చేయొచ్చండి నా కళ్ళతో నేను చూశాను మా చిన్నతనంలో మా ఊళ్ళో కావిని ఒక పాము వచ్చి వక్షస్థలంలో గుండెల మీద కాకువేశాను ఎట్ట కావేసిందంటే పాపం ఆవిడ రాత్రి పడుకునున్న సమయంలో ఈ జుట్టు మొత్తం నేల మీదకున్నది జుట్టు మీద నుంచి ఎక్కిందండి ఆ పాపం ఎక్కి కాటు వేసింది ప్రాణాలు పోతున్నాయి నొరగలు వస్తున్నాయి ఎట్లా జరుగుతున్నాయి ఆ పరిస్థితుల్లో ఆ భర్త పాపం చేతుల మీద వేసుకుని ఆయన బతికించడం కోసం ఆ ఊళ్ళో ఆయుర్వేద వైద్యుడి తప్ప ఇంకెవరు లేరు ఆయన అవి ఇవి పసరులు పిండి అయినా ఏమీ కాలేదు ఏం చేయాలి ఆ ఊళ్ళో మంత్రాలు వేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని ఆయన చెప్పాడండి ఏమని రాత్రి మీరు ఎలా పడుకున్నారో అలా పడుకోండి నేను తండ్రిని అనుకోండి ఆ పిల్లను బతికిస్తా లేకపోతే మాత్రం బతకదు మూడు వంతులు వేషం ఎక్కింది అన్నారు వాళ్ళిద్దరూ ఆ మంచం మీద పడుకున్నారు స్నానం చేసి బావి దగ్గర వచ్చి కూర్చుని ఆయన అనుష్ఠానం చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చిందండి అది ఎవరు ఆ కాటు పాము ఎలా ఎక్కిందో అలా పైకెక్కి ఎక్కడ కాటు వేసిందో అక్కడ కాటు వేసి విషంలాగేసింది తగేసిందండి బయటికి వచ్చి ఒక రాయి ఉంటే తన తలను ఆ రాయి మీద కొట్టుకుని చచ్చిపోయింది ఆవిడ చంపాలి అది పగ కానీ ఇప్పుడు ఈ మంత్రం వల్ల ఏమైంది చంపలేకపోయింది బతికించాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా జరిగిందండి చచ్చిపోయింది దానంత గది నేను చంపలేకపోయాను కదా పురాణాల్లో వింటూ ఉంటాం ఇటువంటి కథలు కానీ లోకంలో ఉన్నవే వ్యాస భగవానుడు చెప్పాడు లేనివి కాదు చెప్పింది చరగబు ఏవి కూడా చెప్పాడు కదండి భవిష్యత్ పురాణంలో చెప్పాడా లేదా కనుక దివ్యాత్మ స్వరూపులారా అమేయమైనటువంటి సంపద మన భారతదేశంలో అనేక రూపాలుగా మంత్ర రూపంగా కానీ యోగ రూపంగా కానీ అర్చన రూపంగా కానీ భర్త రూపకంగా కానీ అనేక రకాలుగా ఉన్నది దేన్ని పొందిన వీడి జీవితం బాగుపడుతుంది ఎప్పుడైతే మంత్రం వేశాడో వేసేటప్పటికీ వచ్చేసాడితే వెళ్ళు ఇచ్చేటువంటి ఆవిర్భాగములను తన చేత పుచ్చుకున్నాడు ృహస్పతికి ఇంతకన్నా అవమానం ఇంకొకటి లేదు తను చేయించాలి అనుకున్నాడు చేయించే అవకాశం దొరకలేదు తనకు ఇష్టం లేని వాడు చేయించేటువంటి స్థితిలో దేవేంద్రుడేదో తన లోకంలో ఉండి హదుర్భాగాలు పొందడం కాకుండా ప్రత్యక్షంగా వెళ్ళి తెచ్చుకున్నాడు దాంతో బృహస్పతికి కోపం వచ్చి మీకు గురువుగా నేను ఉండను వెళ్ళి అర్థమైందండి బృహస్పతి యొక్క అహంకారం చిత్తచివరికి ఏ స్థితికి వెళ్ళిందండి తన ఉద్యోగాన్ని తానే వదులుకుని ఇంట కూర్చునే స్థితి ఏర్పడింది కానీ అవకాశం ఉన్నా లేకపోయినా నారదుని సలహాను అనుసరించి ఎవరు దొరికితే వారినే తీసుకొచ్చి వారి నేతృత్వంలో తాను చేయవలసిన విహిత కర్మను అనుసరించడం చేత మరుత్తు అనబడేటువంటి వాడికి భూలోకంలోనే దేవేంద్ర వైభవాలు దొరికినాయి దేనివల్ల దొరికినాయంటే కర్మ పరిపాకము చేత దేనికి కర్మ పరిపాకమైంది యజ్ఞము చేత అర్థమైందా అండి కనుక యజ్ఞం చేయడం వల్ల చాలా గొప్ప విశేషమయ్యా ఇప్పుడు ధనమంతా నీకు దొరికింది కనుక నీవు యజ్ఞం ప్రారంభించవయ్యా ఇదిగో ఇప్పటిదాకా యజ్ఞం ఇంకా మొదలు పెట్టాల మనం దేని గురించి చెప్పుకుంటున్నామండి ఎట్లా చెప్పడం మొదలు పెడితే ఎన్ని రోజులైనా చెప్పచ్చు యజ్ఞం మొదలు కాకుండా అర్థమైందా అండి కానీ మనకు అవధి ఎప్పటి వరకు ఉంది రేపు ఈ సమయం దాకా ఉన్నది ఈ సమయం దాటితే మళ్ళీ కుర్చీల్లో కూర్చున్నా కింద కాళ్ళు పట్టుకుని లాగేస్తారు అయిపోయి సమయం అయిపోతే ఎవరు ఉంచుతారండి డేట్ అయిపోతే భగవంతుడు కూడా ఉంటుందిగా ముందే ఎక్స్పైరీ డేట్ రాశాడా రాయలేదా ఆ మందు దాని మీద ఉంటుంది ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఆ తర్వాత ఆ స్ట్రిప్ మొత్తం ఎందుకు పనికిరాంది అవునా కాదా ఇది అంతే కనుక దివ్యాత్మ స్వరూపులరా అటువంటి స్థితిని పొందాడయ్యా చేయబడేటువంటి కర్మ సత్కర్మ అయినప్పుడు ఈర్ష్య అసూయ ద్వేషములకు సంబంధము లేకుండా కేవలం ఈ కర్మ దేనికోసం చేస్తున్నామయ్యా కర్మ వాసనా నివృత్తి చెప్పండి గట్టిగా గట్టిగా ఏం చేస్తున్నాం కర్మ చేస్తున్నాం అది చెప్పాల్సింది కర్మ వాసనాన్ని వృత్తి కొరకు మనం ఏం చేస్తున్నాం కర్మ చేస్తున్నాం బాగుందయ్యా మళ్ళీ ఇప్పుడు చేసిన కర్మ వాసనలు ఉంటాయి కదా కర్మ చేస్తున్నాం కదా ఎప్పుడైతే కర్మ వాసన నివృత్తి కలగాలి అని అనిపించిందో దాని కొరకు చేయబడేటువంటి కర్మ నిష్కామ కర్మ అవుతుంది ఏమవుతుందండి నిష్కామ కర్మ అప్పుడు ఇక దానికి ఫలితం అనేది ఉండదు అర్థమైందండి వాష్ అవుట్ మొత్తం కడిగేసేయటమని ఆ పరిస్థితికి మనం మన మనస్సుని తీసుకువెళ్ళాలి ఆ మనస్సు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి బుద్ధిని చేరుకోవాలి ఈ మనస్సు బుద్ధి రెండూ కలిసి ఆత్మ దగ్గరకు చేరుకోవాలి అప్పుడు మనం ఎవరితో సమానమవుతాం త్వమేవాహం ఇది కరెక్టే అర్థమైందండి కనుక ఈ విషయాలన్నీ కూడా వ్యాస భగవానుడు ధర్మరాజుకు చెప్పాడు ధర్మరాజు చాలా చాలా ఆనందపడ్డాడు కావలసినటువంటి ద్రవ్యం వచ్చిందా లేదా ఇప్పుడు మృత్యుపదర్జవం బ్రహ్మణ పదం ఏ తయ ప్రపరిష్యతిరే నిశ్చితం కర్మ నైవే శత్రువోచి కథం శత్రు శరీరస్త ఎంత గొప్ప మాట అన్నాడు మొత్తం అంతా కూడా ఆత్మరూపంలో కనపడితే అప్పుడు శత్రుడెవడు మిత్రుడెవడు కథం శత్రువహ కథం మిత్ర ఎవరు శత్రువు ఎవరు మిత్రుడండి ఎవడైనా తనకు తాను శత్రువు అవుతాడా అవ్వడు కదా కనుక ఎవరిని చూసినా ఎవరు కనపడుతున్నారు తానే కనపడుతున్నాడు అర్థమైందా అన్నీ నేనే అంటే ఇదే అర్థం ఎవరిని చూసినా ఎవరు కనపడుతున్నాడు తానే కనపడతాడు ఆ కనబడేటువంటి స్థితిని పొందిన తరువాత చేసేటువంటి కర్మ ఉన్నదే అది నిష్కామ కర్మ అవుతుంది ఇప్పుడు ధర్మనందనుడు చేసేటువంటి అశ్వమేధ యాగం కూడా అటువంటి ఈ అశ్వమేధ యాగానికి ఓ విధానం ఉన్నదండి ఏమిటా విధానం అంటే ముందు ఓ గుర్రాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా వింటున్నారా ఓ గుర్రాన్ని తీసుకురావాలి ఆ గుర్రానికి పూజ చేయాలి దాన్ని చక్కగా స్నానం చేయించాలి దాని ముఖం పైన ఒక ఫలకము కట్టవలే ఏం ఫలకం కట్టాలి దీన్ని ఎవరైనా బంధించవచ్చు దీని వెనుక వచ్చేవారు దీన్ని ఎవరు బంధించారో వాళ్ళతో యుద్ధం చేస్తారు గెలిచారా ఆ బంధించిన వారి రాజ్యం కూడా మాదే అవుతుంది ఒకవేళ బంధించిన వాళ్ళు గెలిస్తే మా రాజ్యం వాళ్ళది అవుతుంది ఏది జరగకపోతే ఈ గుర్రము ఎన్ని ప్రాంతాల్లో తిరిగిందో ఆయా ప్రాంతములన్నీ మా రాజ్యం యొక్క పరగణాలోకి వస్తాయి ఆ గుర్రం పైన కట్టి ఉంటుంది ఫలకం దానికో జెండ దాని వెనుక సైన్యంతో ఒక బలశాలి పెడతాడు ఇది అశ్వమేధయా మొత్తం అదంతా తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఎప్పటికీ వస్తుందో ఆ వచ్చిన తర్వాత యజ్ఞం మొదలుపెట్టాలి అంతే తప్ప ముందు యజ్ఞం చేసి గుర్రాన్ని వదలడం కాదు దివ్యమైనటువంటి కాంభోజ జాతికి చెందినటువంటి అశ్వాన్ని తెచ్చారు ఆ అశ్వాన్ని అలంకరించారు అనేక రకాలుగా పూజించారు ఎలా ఎలా శాస్త్ర విధానంతో పూజించాలో అలా పూజించారు అశ్వాన్ని దానికి ఒక కేతనాన్ని ఏర్పాటు చేశారు ముఖం మీద పలకం పెట్టారు కొంత సైన్యాన్ని ఇచ్చి అర్జునుని వెనుక పంపించారు అశ్వాన్ని వదిలిపెట్టేశారు ఈ అశ్వం వెళ్ళింది చాలా చోట్ల తిరిగింది తిరిగింది తిరిగింది మొత్తం కొంత కొంతమంది ఎదురు తిరిగితే వాళ్ళతో యుద్ధం చేసి గెలిచాడు ఏమండి చిట్ట చివరికి ఇక్కడ ఇది తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళింది అంటే మణిపురానికి వెళ్ళింది అండి ఎక్కడికి వెళ్ళింది మణిపురం మణిపురం అంటే అమ్మవారు ఉన్న మణిపురం కాదు అర్థమైందండి చిత్రాంగదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆ మణిపురాన్ని ఆయనకు కూతురుంది గుర్తొచ్చిందా అరణ్యవాసంలో తీర్థయాత్ర చేసే సమయంలో అర్జునుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అండి ఇక్కడ చిత్రాంగతను పెళ్లి చేసుకున్నాడా ఆవిడకు కూడుకున్నాడు ఎవరు వాడు బ్రువాహనుడు జాగ్రత్తగా వినాలండి ఆ బ్రువాడు చూచి చూడక ఈ గుర్రాన్ని కట్టేశాడు ఏం చేశాడండి కట్టేసాడు వీరుడు కదా ఎవరు కొడుకువాడు అర్జునుడు కొడుకు ఆ కారణం చేత ఆ జీన్స్ జెనటిక్స్ సిస్టమ్ ఎక్కడికి పోతుంది అందుకనే కట్ చేశాడు అర్జునుడు వచ్చాడు యుద్ధానికి సిద్ధం వీడే బొబురు వాహనుడు అన్న సంగతి తెలీదు ఈతడే అర్జునుడు నా తండ్రి అన్న సంగతి వాడికి తెలియదు స్వైర వీర వికారంతో యుద్ధం జరుగుతుంటే అక్కడికి చూడడానికి వచ్చింది ఎవరు అంటే ఉలూపి ఎవరివిడా నాగలోకానికి చెందినటువంటి ఆవిడ అర్థమైందండి ఆ ఉలూపి ఉలూపికి పెప్పుడు కొడుకు ఈ బొబులు చిత్రాంగదకు కన్న కొడుకు అయితే ఉలూపికి పెంపుడు కొడుకు ఆవిడ పెంచుకున్నది వీడిని దత్తత శ్రీకారం ఆరు రోజుల్లో కూడా ఉన్నది పెంచుకున్న కొడుకు కనుక ఇద్దరికీ కొడుకు ఏదా ఇప్పుడు చిత్రాంగతకు ఈవిడికి అయినా నువ్వు మంచి పని చేస్తున్నావు యుద్ధం చేయలా క్షత్రియుడు చేయవలసిన పని చేస్తున్నావు ప్రోత్సహించింది ఒకనొక సందర్భంలో ఒకేసారి బొబ్బు వాహనుడు సమ్మోహనాస్త్రం వేశాడు అర్జునుడు కూడా సమ్మోహనాస్త్రం వేశాడు ఇద్దరు పడిపోయారు నేల మీద ఈ బొరు వాహన వెంట వచ్చినటువంటి పరిచారకులు ఉంటారు భటులు పరుగు పరుగున వెళ్ళి చెప్పారు ఎవరికి చెప్పారు చిత్రంగతకు చెప్పారు ఎవరో రాజు వచ్చాడు మీ అబ్బాయి యుద్ధం చేశాడు ఆయన ప్రాణాలు పోయినా మీ అబ్బాయి ప్రాణాలు పోయినాయి ఆ చిత్రాంగ గుండెలు బాదుకుంటూ వచ్చింది చిత్రాంగతుడు వచ్చాడు నేను నా నా కూతుర్ని ఎక్కడో ఉన్న అర్చులుని కిచ్చి చేస్తే వాళ్ళకో కొడుకు పుడితే వాడు నాకు కొరివి పెడతాడు కదా అంటే వాడికే కొరివి పెట్టాడు అంటూ వచ్చాడు చిత్రాంగతుడు అర్థమైందా కాలేదా కేమండి చిత్రాంగతుడు కోరిక బు వాహనుడు కొరువు పెట్టాలి ఇప్పుడు వాడే పోయాడు వాడికి ఎవరు పెట్టాలి వీడే పెట్టాలి వచ్చేటప్పటికి ఉలుపు ఇక్కడే ఉన్నది అక్కయ్య ఏమిటిలా జరిగింది ఎవరు తీరా దగ్గరికి వెళ్లి ఆ రాజును చూస్తే ఎవరండి ఆ రాజు తన భర్త నా భర్తను నా కుమారుడే సంహరించాడా ఎలాగైనా సరే ఈ ఇద్దరిని బ్రతికించకపోతే నేను ఇక్కడికిక్కడ మరణిస్తాను అన్నది ఎవరు చిత్రం ఎప్పుడైతే ఆ మాట అన్నదో అంతా అఘాయిత్యం చేయ మాకు యుద్ధం చేయడానికి కారణం నేనే అన్నదండి ఎవరండి ఉలూపి ఏమిటండి ఇదంతా నొలక మంచంలాగా ఉన్నది ఆ తాడు ఎటువైపు నుంచి పైకొచ్చిందో కనబడకుండా వస్తుంది ఏమిటి వ్యవహారం ఏమండి మీరంతా జడ వేసుకుంటారు కదా ఆడవాళ్ళు పోసుకుంటారా రోజుల్లో సంగతి నేను అనేది ఇప్పుడు అందరూ విరపోసుకునే తిరుగుతున్నారు ఆ జడ వేసుకునే రోజుల్లో జడ వేసుకుంటారు ఎన్ని పాయలు ఉంటాయండి ఎన్ని కనబడతాయి మరి మూడోది ఏమైంది ఉన్నాయి కదండీ ఈ ఉలుపి కూడా అటువంటిదేనండి అందుకనే ఉదాహరణ చెప్పింది ఆవిడ చెప్పింది నేను కనబడకుండా ఈ యుద్ధాన్ని నడిపించా ఎందుకు నడిపించానో తెలుసున ఆ చరిత్ర చెబుతా వినమన్నదండి మళ్ళీ దీని నుంచి ఇంకో కథ ఏమిటా కదా అష్టవశువులు ఉన్నారు ఉన్నారా ఈ అష్టవశువులలో చివరి వాడు ఎవ్వరు ఆ భీష్ముడి యుద్ధ రంగంలో సంహరిస్తాడు ఎవరు సంహరిస్తారు మనం ఏమనుకుంటున్నామంటే ఉలూపి చెప్పిందండి చెప్పిందని వ్యాసుడు చెప్పాడు శిఖండిని అడ్డు పెట్టుకుంటే చాలు నేను అస్త్ర సన్యాసం చేస్తా అప్పుడు నీ ఇష్టమని భీష్మాచార్యుడు తన విషయాన్ని తానే చెప్పాడు శిఖండి వల్ల భీష్ముడు చావలేడు ఆ శిఖండిని చూసినందువల్ల అస్త్ర సన్యాసం మాత్రమే చేశాడు భీష్ముడు కానీ భీష్ముడిని చంపిన వాడెవ్వడో అర్జునుడే మా వశువులలో ఒక అర్జునుడు చంపాడు గనుక వాణ్ణి కూడా చంపవలసిందే అని గంగాదేవి దగ్గరికి వచ్చి అడిగారు చండి వాళ్ళు ఎవరు అస్తవశువులు అడిగేటప్పటికీ నిత్యము ఈ గంగ నుండే ఆవిడ పాతాళానికి నాగలోకానికి పెడుతుంది ఎవరు ఉలూపి ఆ నాగలోకం నుండి భూలోకానికి గంగ నుండే వస్తుంది ఆ విధంగా గంగకు ఈ ఉలూపికి స్నేహం ఏర్పడింది ఆ స్నేహం చేత గంగాదేవి ఏమడిగింది అర్జునుడి చంపాలి అన్నది గంగాదేవికి నేను నమస్కరించి అమ్మా అతడు నాకు భర్త కనుక నేనెట్లా సంహరిస్తానమ్మా నా భర్తను నేను ఏ కులకాంత్రీ అయినా చేస్తుందా నేను ఎంత నాగజాతికి చెందిన దాన్నైనా కాటు వేస్తానా పని చేయవచ్చునా అంటే నేను అస్త్ర వశువులకు వరం ఇచ్చాను చేతనే చంపించు ఆ కొడుకుని తండ్రిని కూడా మరల నీవు బ్రతికించు నీవు బ్రతికించడానికి కావలిసినట్టు సంజీవనీ మణి అనేది నేను నీకు వరంగా ఇస్తున్నా అని ఆ గంగా దేవి చెబితే అష్టవశువుల కోర్కె తీర్చడం కోసం వీణ్ణి నేను ప్రోత్సహించి తండ్రిని చంపించా ఇప్పుడు ఇద్దరిని నేనే బ్రతికిస్తా అని ఆ సంజీవని మణి తెచ్చి ఏం చేసిందండి వాడికి వీడికి కూడా తగిలించింది ఇద్దరు నిద్ర నుంచి లేచినట్టు లేచారు ఇద్దరు బతికి వచ్చారు ఇప్పుడు అష్టవశువుల కోరిక తీరింది గంగా దేవి ఇచ్చిన వరము తీరింది ఏమంటే వీళ్ళు బతికే ఉన్నారు దీన్నే ఆ కవి ఏమని చెప్పాడండి అన్నిల మనము తప్పించుక తిరుగువాడు ఆ వెళ్ళాలి మనం పాము చావుకూడదు కర్ర విరగోడవు అంత జాగా అది తెలుగుదాటలు అంటే నేనంటే ఏమనుకుంటున్నావు అయితే ఆరు లేకుంటే పారంటే అది తెలుగుదాటలు కాదు మూర్ఖత్వం అర్థమైందండి సామరస్య విధానమైన సమయం కృత్వ అని చెప్పారు తర్క శాస్త్రంలో ఉన్న సూత్రమేది అర్థమైందండి ఏ శాస్త్రం తర్కశాస్త్రంలో సామరస్య సమయం కృత్వ అన్నారు తెలిసిందా అండి దేనికైనా మంచితనం పనిచేస్తుంది కానీ దుర్మార్గమో మూర్ఖత్వమో పనిచేదు రెండవది వాడికి సహకరించేది ఎవరు అంటే సమయం అన్నారు కాలమే వాడికి సహకరించకపోతే చేసేదేమీ లేదు కనుక కాలానికి మించిన దైవం ఇంకొకటి లేదు ఆంజనేయ స్వామికి కూడా ఏం చెబుతారండి కాలవాలహ అని పేరు ఆయన వాలమే కాలము అని కూడా చెప్పారు అర్థమైందా అండి ఇప్పుడు అన్ని విషయాలు తెలిసినవి ఆ బొలు వాహనుడు తండ్రికి వచ్చి నమస్కరించాడు తండ్రి అతన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు లాలించాడు నాయన చాలా సంతోషమయ్యా నీవు యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఆ యుద్ధాన్ని తలుచుకుంటే నా కుమారుడు ఎంత గొప్ప శరళాఘవం కలిగిన నాకు ఆనందం కలుగుతుందయ్యా ఇది కేవలం మన ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడండి మా అశ్వం అలా మన అశ్వం అశ్వమేధయాగం చేసి వదిలిపెట్టినటువంటిది ఈ సర్వం రాజ్యమంతా నేను ద్వారా దత్తం చేస్తున్నాను తండ్రి అన్నాడు అర్థమైందండి మొత్తం భూభాగం అంతా తిప్పుకుని తీసుకుని వెళ్ళాడు ఎవరు తీసుకుని వెళ్ళింది అర్జునుడు ఎప్పుడైతే తీసుకుని వెళ్ళాడో ఆ గుర్రం తిరిగి రాగానే వచ్చేంత వరకు కృష్ణ పరమాత్మ ద్వారకా నగరం వెళ్ళిపోయాడు ఇక్కడలేడు ఆయన ఒక్కడే గుర్తుపెట్టుకోండి తన పని ఉన్నదా తప్పక వస్తాడు పని పూర్తయితే క్షణం ఉండడు భగవంతుడు ఎక్కడైనా అంతే ఎప్పుడైనా అంతే ఏ అవతారమైనా అంతే కనుక మనం జాగ్రత్తపడి తెలివైన వాళ్ళమైతే ఉన్నప్పుడే ఆ దివ్యమైన భాగ్యాన్ని పొందగలగాలి ఎవరు పొందారో వాళ్ళు భాగ్యవంతులు అదృష్టవంతులు పొందలేని వాళ్ళ దురదృష్టం మనం అయితే ఒకటి ప్రత్యక్షానుభూతి పరోక్షానుభూతి అని రెండు ఉన్నాయండి అనుభూతులలో రెండు ఉన్నాయి ప్రత్యక్షమైన అనుభూతి ఒక్కొక్కప్పుడు మరుగుపరుస్తుంది అర్థమైందండి ఏమిటా మరుగుపరచడం నేనున్నానండి అనుకుందాం మీరు గురువుగా భావించారు పూజిస్తున్నారు అయ్యా గురువు గారు వాళ్ళు వ్యాస పూర్ణిమ మీరు మా ఇంటికి రండి దయచేయండి చక్కగా మేము పూజ చేసుకుంటాం చాలా సంతోషం ఓ మేళతాళాలు పెట్టారు ఆ వచ్చేటప్పుడు గురు అనే కీర్తన ఒకటి ఉన్నది అది పాడుకుంటూ చక్కగా లోపలికి తీసుకొచ్చారు పూలు జల్లుతూ తీసుకొచ్చారు కాళ్ళు గడిగారు నెత్తిన జల్లుకున్నారు పాత పూజ చేశారు ఇన్ని చేశారు కదా ఈ వ్యవస్థదో బాగుందని నేను కదలకుండా అక్కడే పది రోజులున్నా అనుకుందాం ఈ పిలిచిన వాళ్ళ వ్యవస్థలో మార్పు వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది ఇంకో పది రోజులుంటే గురువుగారు మీరు ఇందాక నిద్రపోయేటప్పుడు అమ్మగారు ఫోన్ చేశారు అసలు ఫోన్ రాలా కానీ వాడే చెబుతాడు మీరు నిద్రపోయేటప్పుడు అమ్మగారు ఫోన్ చేశారండీ మీరు అర్జెంటుగా వెళ్ళాలట అని వాడే వీడిని బయటకు గెలిచేటువంటి పరిస్థితి వస్తుంది లేదా అంతకు ముందు గౌరవించినంత గౌరవం లేకుండా స్వాతంత్ర్యం చేత కూడా కొంచెం పట్టించుకోని స్థితి ఏర్పడుతుంది ఎప్పుడూ ప్రత్యక్షము వల్ల అదే పరోక్షమైతే అందదు మనకు యొక్క దివ్యత్వం మాత్రం తెలుసు అప్పుడు ఏమవుతుంది మన మనస్సు అంతా దేని ఎందుకంటే అందట్లేదు గనక దాని ఎంతే ఉంటుంది అప్పుడు చాలా తొందరగా పొందగలుగుతాం అర్థమైందండి తొందరగా పొందడమే కాదు గట్టిగా కూడా పొందగలుగుతాం ఏదో అటు ఇటు ఆలోచన కాకుండా అందుకని ఒక్కొక్కప్పుడు ప్రత్యక్ష నిరూపణ కన్నా పరోక్ష నిరూపణ చాలా గొప్పది అందుకనే ఆ భగవంతుడు కూడా ఎక్కువ కాలం మన దగ్గర ఉండకుండా ఏం చేస్తూ ఉంటాడు అని వాడు తప్పుకుంటూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు అందుకనే కృష్ణ పరమాత్మ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే గుర్రం వచ్చిందో వచ్చిన వెంటనే ధర్మానందనుడు మళ్ళీ ఫోన్ చేశాడు ఏదో బయలుదేరుతున్నాను అన్నాడు ఎంతసేపండి ఏమండి నా ఆలోచన ఏంటంటే వ్యాసభగవానుడు విద్యుత్ దీపాలు ఉన్నాయన్నాడు అనేక రకాలైన కొత్త కొత్త యంత్రాలు ఉన్నాయన్నాడు ఆ అశ్చినాపురంలో జలయంత్రాలు ఉన్నాయన్నాడు జలయంత్రాలు అంటే ఏంటండి వాటర్ వాటర్స్ నీళ్లు పైకి వచ్చేటువంటి యంత్రాలు ఇవన్నీ ఉన్నప్పుడు సెల్ ఫోన్లు లేవా ఉండే ఉంటాయి మనకు తెలీదు ఉన్నాయని ఏ పురాణాల్లోనూ చెప్పలేదు వాడు కానీ నాకు తెలిసిన సెల్ ఫోన్ ఒకటి ఉంది దృష్టి అవున కదండీ అక్కడ ఉన్నవాడితో ఇక్కడ వాడు మాట్లాడచ్చు ఇక్కడ ఉన్నవాడితో అక్కడ ఉన్నవాడు మాట్లాడచ్చు కేవలం ఊరికే మాట్లాడటం కాదు దీంట్లో నెక్కి నొక్కివాడి బొమ్మని కూడా చూస్తూ ఎట్లా మాట్లాడతామో మంత్ర ప్రభావం అక్కడ ఉన్న మనిషిని చూసి మాట్లాడగలిగిన ఋషులు ఆనాడు ఉన్నారా లేరా కనుకనే కబురు వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్తగా ఏ వ్యవస్థ లేదు అందుకనే నిన్న ఏం చెప్పాడు అండి అనుశాసన పరంలో అన్ని పునర్భవతి తప్ప కొత్త ఉద్భవం అనేటువంటిది లేదు అని చెప్పాడు వ్యాసుడు వ్యాసుడే చెబితే ఇంకా మనకేంటి దిగుడు కనుక దివ్యాత్మస్వరూపులరా అశ్వమేధయాగానికి అశ్వం తిరిగి వచ్చిందయ్యా నీ ఆశీర్వచ్చిన బలం చేత కనుక మా చేత వచ్చి అశ్వమేధయాగాన్ని చేయించవలసిందిగా కోరుతున్నాం అర్థమైందండి వ్యాస భగవాను కూడా కబురు చేశాడు తండ్రి ఓ తాత నీవే మాకు ఋత్యుజై చేయించవయ్యా భౌమ్యుల వారు నీకు సహాయకులుగా ఉంటారు ఎందుకంటే ఆయన ఇంటి పురోహితుడు ఇంటి పురోహితుడిని కాదని పక్కన పెట్టి ఎవరినో ఎవరినో పిలిచి ఏమీ చేయించరాదు ఒకవేళ ఏమీ రాకపోతే వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాడికి ఇచ్చే తాంబూలం ఇచ్చి మనం ఇంకొకటి చేత పని చేయించుకోవాలి తప్ప నీకు రాదు కదా అందుకుని వదిలేసామయ్యా అని మాత్రం వాడిని వదిలిపెట్టకూడదు ఇంటి పురోహితుడికి ఏమన్నారంటే ప్రాణ అన్నది వేదం ప్రాణ అని ఆపింది వాడే ప్రాణము అని అర్థం ఆ గృహానికి ప్రాణం ఎవరయ్యా అంటే ఆ గృహము యొక్క పురోహితుడు అంతే ఇంకొక దేవుడు వాడి ధర్మం వాడు అందువల్ల యజ్ఞం చేయించదయ్యా వైభవంగా యజ్ఞం జరిగింది భూరి దక్షిణలు ఇచ్చాడు అందరికీ ఆ మరుత్తు ఎట్లా అయితే యజ్ఞమైపోయిన తర్వాత అనేక రకాలైనటువంటి దక్షిణలు ఇచ్చాడో అట్లాగే వీడు కూడా ఈ ధర్మరాజు కూడా ఎన్ని ఇచ్చాడండి ఎన్ని ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు గోవుల ఏనుగుల గుర్రముల ధనముల రథముల ఎవరెవరికి ఏవి కావాలంటే అవి వస్త్రముల వాసోదానము అన్నారు వస్త్రదానం అది గొప్పదేట కారణమేమంటే అభిమానం కలులోకేన కలిహి అన్నారండి కలియుగంలో ముఖ్యంగా కాపాడుకోవలసింది ఏమిటి అభిమానం ఒంటి మీద వస్త్రం లేకపోతే ఏం పోయినట్టు అభిమానమే నశించిపోతుంది అందుకని ఒక మనిషికి ఒక కట్టుకునేటువంటి వస్త్రాన్ని లేని వాడికి వాడు కట్టుకోలేని స్థితిలో ఉన్నవాడికి మనమే తీసుకెళ్లి వస్త్రాన్ని కప్పి కట్టి వస్తే నీకు జన్మ జన్మలకు కట్టుకోవలసిన తానులన్నీ వాడు అక్కడ పెడతా అట్ట ఎవడండి ఎవరికి పెడితే బాగా ఉన్నవాడికి పెడితే కాదు ట్టుకోటానికి లేని వాడికి పెడితే అన్నారండి వాడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి వెతికి వాడికి పెట్టాలి అర్థమైందండి హైదరాబాదులో మాకు తెలిసిన ఆయన ఉన్నాడు అదేదో స్కంద గుడి ఉన్న చూడండి ఆ కొండ ఉంటుంది కొంచెం ఎత్తు గుట్ట మీద ఆ స్కందకి అక్కడ ఉంటాడండి కామేశ్వరరావు గారని వాళ్ళది ఒరిజినల్గా వరంగరు ఆయన నెలకొక్కసారి తన తండ్రి పోయిన తిథినాడు తల్లిపోయిన తిథినాడు ఆ స్లమ్ ఏరియాల్లోకి వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టి వస్తాడు ఆ రైల్వే స్టేషన్ల దగ్గర వాళ్ళది కాగితాలు సీసాలు ఏరుకుని పాట గుడ్డలు ఏరుకుని బస్తాల్లో వేసుకుని పెడుతూ ఉంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కూర్చోబెట్టి చక్కగా ఆయన ఆయన భార్య వడ్డం చేస్తారండి విస్తళ్ళు వేసి ఫలానా రోజున ఆయన వస్తాడని వాళ్ళకి వాళ్ళ నాన్నగారి తిది రోజు అమ్మగారి తిది రోజు ఖచ్చితంగా వెళ్ళి ముందు అక్కడ పెట్టి ఇంటికి చీత దినం పెడతాడు మళ్ళీ తర్జనానికి బదులు అది పెట్టడం కాదు ఇంటికి వచ్చి తర్జినం పెడతాడు అర్థమైందండి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా పెడతాడు వెతికి వెతికి వాళ్ళని తీసుకొచ్చి అన్నం పెడతాడు సంటల సోపేతంగా కూర్చోబెట్టి పెరుగు పొట్లాలు పులిహోర పొట్లాలు పంచిపెట్టడం అట్లా భోజనం పెడతాడు ఎంతమంది భోజనం చేశారు అశ్వమేధ యాగంలో మనం ఇంతకుముందు రాజసూర్య యాగంలో కూడా చెప్పుకున్నాం ఎవరి గురించి చెప్పుకున్నామండి ఓ మొంగేశ గురించి చెప్పుకున్నాం అవునా కాదా అదే మంగేశ మళ్ళీ వచ్చిందండి అశ్వేధయాగానికి ఈ బ్రాహ్మలంతా చేయగడుక్కుంటే అందులోబడి పొరలాడుతుంది మళ్ళీ అడిగట మళ్ళీ ఎందుకు వచ్చావని ఇప్పుడు కూడా ఏమన్నా అవుతుందేమో అని వచ్చాను అన్నదిట దానము యొక్క గొప్పతనం చెప్పటమే దీని యొక్క ఉద్దేశం అంతేనా వ్యాస భగవానుడు మాట చెప్పారు ఈ మొంగిస ఎవరో కాదయ్యా జమదగ్ని మహర్షి అన్నారు ఎవరా మొంగిసా జమదగ్ని మహరిషేటండి శాపవశం చేత ఏమయ్యాడు ఏమిటి ఎందుక శాపం లేవండి తన కొలుకు బ్రాహ్మణుడై క్షత్రియ ధర్మాన్ని అనుసరించడం చేత శారండి అప్పటికి జమదగ్ని మరణించడం అయిపోయింది వాడు క్షత్రియ ధర్మాన్ని ఎప్పుడు తీసుకున్నాడండి తండ్రి మరణించిన తర్వాత ఆ క్షత్రియుల మీద కోపం వచ్చి ఇరవై ఒక్కసార్లు యుద్ధం చేసి యుద్ధం చేస్తే చేశాడండి ఎంత క్రూరం ఒక బ్రాహ్మణుడయిండి వాళ్ళ నెత్తులతో ఐదు సరస్సులు ఏర్పాటు చేశాడు పంచములు పంచ్ ఆప్ పంజాబ్ ఆ రక్తంతో తర్పణలు ఇచ్చాడు ఇంత క్రూరమా కనుకనే ఒక మహాముని ఇటువంటి క్రూరుడైన వాడికి జన్మనిచ్చిన బీజ రూపుడైన వాడు ఏ రూపంలో ఉన్నా సరే ముంగిసవుగా అని శాపం పెట్టాటండి పితృలోకాలలో ఉన్న ఆ జమదగ్ని మరణించిన జమదగ్ని ఏమై పుట్టాడు అండి ముంగిసయ పుట్టాడు ఆ ముంగిసగా ఉండి తన యొక్క జన్మ రహస్యాన్ని ఆ వచ్చిన బ్రాహ్మ ఆ ఆ ముంగిస రూపు శాపం అయిపోయిన తర్వాత ఆ శాపాన్ని పొందిన తరువాత ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి నమస్కరించి అయ్యా నాకు శాప విమోచన ఎప్పుడు కలుగుతుందో చెప్పు కొడుకు వల్ల కీర్తిని పొందిన వాళ్ళు ఉన్నారు కొడుకు వల్ల దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు కొడుకు వల్ల తిట్లు తిన్నవాళ్ళు ఉన్నారు కొడుకు వల్ల లేని జన్మను పొందిన వాడిని నేను ఒక్కేనయ్యా చక్కని బ్రాహ్మణ వంశంలో పుట్టాడు ఏ వంశం అండి వాళ్ళది చెప్పండి భార్గవ వంశం అవునా కాదా సామాన్య ఈ దేశంలో లోకంలో ఉండే సంతతి మొత్తం సప్త ఋషుల సంతానమేనండి ఎవరి గోత్రం చూడండి సప్తఋషుల్లో వాళ్ళు ఉండారా ప్రజాపతుల్లో వాళ్ళు ఉన్నారా లేర్రా వాళ్ళ సంతానమే మన గోత్రం ఏదో మనకి తెలియదు అందుకనే మనం ఏం చెబుతున్నాం చిత్త చివర సోత్రీకహ అంటున్నాం మీరు ఏ గోత్రం చివరేమన్నారు మీరు స అన్నారా లేదా హరితుడు అనేవాడు ఋషి హరిత సగోత్ర సగోత్ర అంటే అర్థం ఏమిటండి ఆ హరితుడిది ఏ గోత్రమైతే అది నా గోత్రం అని అర్థం అంతే తప్ప అసలు గోత్రం ఏమిటో మనకి తెలియదు ఎవరికి తెలియదు వాడి గోత్రం ఏదో అది నా గోత్రం కనీసం వాడి గోత్రమేదో అది నా గోత్రం అని చెప్పడం అయినా తెలిసింది మనకు గోత్రాలు ఉంటాయా అండి అడిగే వాళ్ళు ఉన్నారు గోత్రం అంటే ఏమిటి చాలా దుర్మార్గం అండి ఎంతోమంది నేను హాస్యం కోసం బ్రాహ్మణులే మా ఇంటికి వచ్చి శర్మగారిని దగ్గరే యజ్ఞోపేతాలు ఉన్నాయా అని అడిగాడు ఆయన తెలుగు మాస్టర్ ఆయన నా దగ్గరే యజ్ఞోపూతాలు ఉంటాయి ఖచ్చితంగా ఉడికినవే ఉంటాయి ఒక్కొక్కటి నూట యాభై రూపాయల చొప్పున కొనుక్కు తెచ్చుకుంటాను నేను ఖచ్చితంగా పదైనా ఉంటాయి అట్లీస్ట్ అర్థమైందండి ఆయన తెలిసే నా దగ్గర కూర్చాడు శర్మగారు యజ్ఞపూరితం ఉంటే ఒక్కటి వండి ఇష్టానయ్య ఇవాళ నా జన్మ ధన్యం ఎవరు కూర్చున్నారు ఇక్కడ బాలమ్మ తల్లి కూర్చుంది బాలా త్రిపుర అవునా అండి ఎన్ని రోజుల నుంచి కూర్చుందా చూస్తుంది కానీ ఆ బుద్ధి ఇప్పుడు బుద్ధింది ఎందుకు వీడిని ఆశీర్వదించడం కోసం బంగారు తల్లి కూర్చో కూర్చోమా కూర్చో కూర్చో నేనేదో అంటున్నాను అనుకుంది పాపం తెలుగు రాదు కదా కూర్చో నువ్వు కూర్చుండమే నాకు ఇష్టం జయగోపాల క్రిష్ణ భగవానికి కనుక దివ్యాత్మ స్వరూపులరా అనేకమైనటువంటి తత్వాలు అనేకమైనటువంటి విషయాలు ఆయన వచ్చి యజ్ఞోపవీతం అడిగితే ఇచ్చేసి ఆయనకి యజ్ఞోపవీతం వేసుకునే మంత్రం కూడా రాసిస్తారా అడిగాడు అదేమిటయ్యా ఎప్పుడు వేసుకుంటూ ఉంటావు తెలుగు మాస్టర్ నీకు ఆ మాత్రం రాదా అంటే ఆయన ఏమన్నానంటే అసలు నాకు యజ్ఞోపేతమే లేదండి ఇప్పుడు వేసుకుంటున్నాను మా పెద్దన్నయ్య ఉన్నాడు ఆయన పెట్టేవాడు మా అమ్మకి నాన్నకి తద్దినం నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు పెద్దవాడు పెడితే చిన్నవాడికి సంబంధం లేదన్నారు అందుకని నేను వెళ్ళటం లేదు నాకు అసలు యజ్ఞోపవేతమే లేదు మా మా అన్నగారు కూడా మొన్న గతించారు ఇప్పుడు అమ్మకి నాన్నకి నువ్వే తద్దినం పెట్టాలి అని మా వదిన ఫోన్ చెప్పింది అందుకోసం తగ్దినం పెట్టాలి అంటే యజ్ఞోపవేతం ఉండాలి కదా అటు ఇటు తిప్పుతూ ఉంటారు నేను చూసా అది తెలుసు నాకు అంటున్నాడు లేచి వెళ్ళి పడ్డ పడ్డా కొడదామనిపించింది నాకు యజ్ఞోపూతమే లేదు వీడికి వీడికి ఆ యజ్ఞోపేతాన్ని అటు ఇటు తిప్పుతాట అందుకోసం వేసుకుంటున్నాడు వీడు తోడా నేను నీకు యజ్ఞోపేతం ఇవ్వనయ్యా వాస్తవం అండి తల్లి తోడుగా ఇదే మాటన్న నీకు ఇవ్వను నేను ఎందుకంటే ఇది గాయత్రి మంత్రంతో కష్టపడి ఉడికి ఇచ్చాడు ఆయన పెద్ద మనిషి నాకు దీనిని సార్థకత చేయగలిగితే ఇవ్వాలి కానీ లేకపోతే అది దుర్వినియోగం చేయకూడదు నీ పోటు వాడికి ఇవ్వకూడదు నువ్వు దుకాణంలోకి వెళ్ళు అక్కడ అమ్ముతూరు అది కొనుక్కొని మెడలో వేసుకో సరిపోతుంది నువ్వు అడిగావు గనక బ్రాహ్మడిగా నా ధర్మం గనక మంత్రం రాసిస్తా వేసుకో అంతే తప్ప ఇటువంటి యజ్ఞోపూతాలు నీకు పనికిరవు పోమనమన్నా నెల రోజుల తర్వాత వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుని ఆలోచించుకుని నా దగ్గరికి వచ్చి పదిహేను రోజులు ఉండి సంధ్యావందలను నేర్చుకుని ఇప్పటికి చేస్తున్నాడండి ఖచ్చితంగా చేస్తున్నాడు సంధ్యావందలను నేర్చుకున్నాడు చక్కగా పొద్దున సాయంకాలం చేస్తా కనుక ఆ ధర్మం తెలియాలి తెలియని వాడికి అది ఇస్తే ఏమవుతుందండి నేను కూడా ధర్మం తెలిసి యాగం చేసావో ఎలా చేసావో మొత్తానికి ఎన్ని లక్షల మంది తిన్నా అందులో పొరలాడితే మిగతా శరీరం బంగారం కాలేదయ్యా నేను జమదగ్ని ఈ విధంగా నేను ముంగిసదయ్యాను నీ దగ్గర తిన్న బ్రాహ్మణులంతా దుర్మార్గులై తిన్నారో నువ్వు పెట్టినటువంటి భోజనము దుర్మార్గము అని విమర్శించాడండి ఎప్పుడైతే విమర్శించాడో అసలు ముంగిసరూపం పోయి మళ్ళీ పితృదేవ రూపము వచ్చి బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడండి అక్కడికి బయలుదేరాడు ఇప్పటికీ మనకు అశ్వమేధ పర్వం పూర్తి అయిపోయింది పెద్దలరా సాయంకాలం ఏ పర్వం అశ్వమేధ పర్వం తరువాత మౌసల పర్వం ఆహాహా ఉన్నా వారు మౌసల పర్వం అంటే మౌసల పర్వం చివరికి వస్తుందండి అని చెప్పాను అంతేగాని అప్పుడు మౌసల పర్వం అని కాదు చివరికి వస్తుందనే ఈ అశ్వమేధ పర్వం తర్వాతనే మౌస పర్వం ఆశ్రమవాస పర్వం అని ఒకటి ఉన్నది మధ్యలో అశ్వమేధ పర్వం తరువాత వచ్చేది ఆశ్రమవాస పర్వం ఆశ్రమవాస పర్వం అంటే అది సాయంకాలం ఆశ్రమవాస పర్వం మౌసల పర్వం ఇవి రెండు సాయంకాలం అవుతాయి ఎందుకంటే రెండు కూడా ఇంతంతే ఉన్నాయి చిన్న చిన్నవి ఆ రెండూ కలిపి సాయంకాలం చెప్పుకుంటాం రేపు మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం వీలైతే మహాప్రస్థాన పర్వం కూడా ఇవాళ సాయంకాలం పూర్తి చేసుకోవచ్చు మనం ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి చిన్న చిన్నవే ఈ ఆశ్రమవాస పర్వం అంటే మొత్తం ఆ ధృతరాష్ట్రుడు వీళ్ళంతా కలిసి అరణ్యాల్లోకి వెళ్ళిపోవడం ఆ విషయాన్ని చెప్పడం ఆ తరువాత మౌసల పర్వం అంటే కృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి ఇవన్నీ ఉంటాయి అందులో అది కూడా అక్కడే మౌసల్లో వస్తుంది అర్థం ఏంటంటే కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి ఇవన్నీ వస్తాయి ఈ అది అయిపోయిన తర్వాత మహాప్రస్థాన పర్వం కూడా మనం రాత్రిగా ఇవాళ్ళే చెప్పేసుకుంటే ఒక్క స్వర్గారోహణ పర్వం కొద్దిగా ఉంటుంది ఒక గంట సేపు మనం అది చెప్పేసుకుంటే తరువాత సభ ఏర్పాటు చేసుకోవచ్చు నేను అనుకున్నది ఏంటంటే పన్నెండింటి దాకా నేను చెబుతూ కూర్చున్నాను అనుకోండి పాపం వాళ్ళు పెద్దల్ని మనం పిలిచాం వాళ్ళ సందేశాలు కూడా మనం వినాలి కనుక పన్నెండింటి దాకా పన్నెండున్నర దాకా నేనే ఉపన్యాసం చెబుతూ కూర్చుంటే అప్పుడు వాళ్ళు మొదలు పెడితే ఎంత అవుతుంది రెండు మూడు అవుతుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏది ఎవరు ఎంతసేపు మాట్లాడినా పన్నెండున్నర అయిపోయి భోజనాల సమయానికి మనం ఎక్కడికెళ్ళాలి కిందికి వెళ్ళాలి ఆ సమయం మాత్రం మనం దాటకూడదు కనుక సాధ్యమైనంత వరకు మహాప్రస్థాన పర్వం కూడా ఈ రాత్రిగా చెప్పుకుందాం అది కూడా చాలా చిన్నదే ఒక స్వర్గారోహణ పర్వం రేపు అని చెప్పకుండా అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పదకొండు శ్లోకాలు విడిగా ఉంటాయండి భారత సావిత్రి అని వ్యాస భగవానుడే ఇచ్చాడు దాని పేరేమిటండి సావిత్రి ఎందుకంటే ఈ భారతం మొత్తం అంతా కూడా ధర్మము లేదా యుద్ధము అంతే కదా చావులు ఇవన్నీ శాంతించడం కోసం చిత్త కోసం ఏమిచ్చాడయ్యా అంటే భారత సావి అని శాంతి స్తోత్రం ఇచ్చాడు దాన్ని కూడా మనం చెప్పుకుని విరమించుకుందాం అని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజా పృథివీ దేశోయో బ్రాహ్మణ సంతో నిర్భయా అపుత్రిణ సంతో పుత్రిణ సన్ జీవన్ కాగిర్వా బుద్ధ్యా ప్రభుదే స్వభావ కరోమలం పరస్మై శ్రీమన్మగా భారత ప్రవచన శ్రవణ సోకళ్యాణార్థం త్రీ రాధాకృష్ణ దివ్యవిందర్పణమస్ అనసూయమాత దివ్యచరణరవిందర్పణమస్ హరివోస్తి